గణపతిమహే కలూ కలూనావ రాజమ్ బ్రహ్మణా బ్రహ్మణ పత ఆనస్వన్నోతి సాధన శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అమదాచార్యపర్యంతే గురంపరాయన్మాంగా శ్రోత్రమో బల్రియాణివ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ తుల్యా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమనిరాకరణేస్ పదాత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్ మయి సంతుయీ సంతు శాశా ఉద శరావ ఆత్మానమేక్షమనో నీ అన్నే ప్రబ్రూతమితి సౌహోదశరావే అవేక్షా చక్రా సౌహ ప్రజాపతివాచ్యథ ఇది సౌహో చతుమే వేదమావాం భగవ ఆత్మానం పశ్యావ ఆల్యనథేభ్య ప్రతిపమితి భాష్యం దుష్టూర్ము తథవంతౌ తౌ ప్రజాపతిర్వాచి చింతశ్యత తన్మే ప్రబూతమితాభ్యాం ఉదశరావేక్షణం కృత ప్రజాపత నివేదితమిదమాభ్యాం నీతమితి అనివేదితేచానహేత ప్రజాపతిర్వాచి చింతష్యత ఇది తప్ప కోభిప్రాయ అంతవరకు వచ్చాం అంతేనండి అంటే మీరు ఉదశరావంలో ఉదశరావంటే అర్ధవలాంటిది వాళ్ళకి పాపం పాతకాలపు అర్థం ముగ్గుడిలో నీళ్లు పోసి ఆ నీళ్లలో మిమ్మల్ని మీరు చూసుకుని నేను ఆత్మ గురించి చెప్పిన నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో బృహత పాపృత్తి హోండ్ ఆల్ దాట్ అది మీరు అన్వయం చేసుకుని మీకు తెలియంది అన్వయించండి ఉంటే అది నాకు రిపోర్ట్ చేయండి అని చెప్పాడు రిపోర్ట్ చేయండి వీళ్ళు వెళ్ళి చూసుకున్నారు అది సంతోషం అయిపోయింది వాళ్ళకి అర్థమైపోయింది అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు చాలా మంది అలా ఉంటారు మనకు తెలిసిపోయింది అనేటువంటి భ్రమలో ఉంటారు నేను అనేక దృష్టాంతాలు దృష్టితో వచ్చాను మాకు కర్మయోగం తెలిసిపోయింది మాకు ఆత్మజ్ఞానం కలిగిపోయిందండి కానీ అయినా కూడా ఇంకా ఈ సంవసారం ఎదురుపెట్టట్లేదు అని కొంతమంది కంప్లైంట్ మాకు ఆత్మంటేదో తెలిసింది అయినా మరి అప్పుడప్పుడు ఈ సంవసారం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అని అలాగా అలాగే అనిపిస్తుంది తెలిసిందని అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు తెలిసిపోయింది అనుకున్నారు తెలియకపోతే రిపోర్ట్స్ ఉన్నాడు కదా ఆయన కాబట్టి ఏ రిపోర్ట్లు చేయలేదు అలా చూష్ణీంగా అంటే ఏం మాట్లాడకుండా ఉండిపోయారు ఉండిపోతే ఆయనే దగ్గరికి వచ్చాడు ఆయనే వీళ్ళని పిలిచాడు లేకపోతే వీళ్ళ వచ్చాడు అనివేదితే అజ్ఞానహేత ఏది తెలియలేదో చెప్పండి తెలియకపోవడానికి కారణమేతో మనం విమర్శ అని ఆయన చెప్పాడు ఆ అజ్ఞానము దానికి కారణము ఏ ఏ అంశంలో అజ్ఞానము అదేని కూడా వాళ్ళు చెప్పలేదు వాళ్ళకి ఆ కోసమే లేదు మీపోతే ప్రజాపతి వచ్చి మీరు ఏం తెలుసుకున్న తిని పచ్చి అంటే ఏమి చూశారు అంటే ఏమి తెలుసుకున్నారు అని అర్థం చూడడానికి తెలుసుకోవడం అని అర్థం వేదాంతంలో ఎక్కడైనా సరే చూసుకంటే తెలుసుకున్నట ఏ అంటే ఆ సందర్భం ఒకటి ఏమి తెలుసుకున్నారు అని అడిగాడు ఆయన అక్కడ ప్రశ్న అక్కోభిప్రాయం వాళ్ళు చెప్పాలి కదా మాకు అసలు నాకు తెలియలేదనో వాళ్ళు వచ్చి ఆయన్ని అడగాలి కానీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటే వాళ్ళని మళ్ళీ అలాగా నీకేం తెలిసిందిరా బాబు అని ప్రశ్న ఇంతటా అభిప్రాయమేమి అని ప్రశ్న ఉచ్యతే దానికి సమాధానం చెప్తున్నారు సాక్ష్యత నైవతయోహో ఇద మావయోహో అవిజితం ఇత్యాచం కాభూత్ మనకి తెలియలేదు ఆత్మస్వరూపం విషయంలో ఈ అంశంలో మనకి సందేహం కలుగుతూ మనకి స్పష్టంగా తెలియలేదు అనే ఆచంక అనే డౌట్ వాళ్ళకి విసుమంతైనా లేకుండే అసలు వాళ్ళకి ఏ డౌటు లేకుండే డౌట్ లేనే లేదు ఓకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఛాయాత్మని ఆత్మప్రత్యయ నిశ్చిత ఏ వాసీత్ వాళ్ళకి ఆ ఛాయాత్మ ఏదైతే ఛాయాత్మ అంటే ప్రతి రూపం అండి ప్రతిబింబం ఉండేది చూడండి ఇమేజ్కి ఫిజికల్ బాడీకి ఒక రకమైన అవినాభావ సంబంధం స్వీకరిస్తాం మనం ఇదే అది అదే ఇది అలా స్వీకరిస్తాం ఎందుకంటే మనిషి తన ముఖాన్ని తాను చూసుకోవడం అన్నది డైరెక్ట్ గా కుదిరి కాదు మనిషి ముఖాన్ని చూసుకుంటున్నాడు అంటే రిఫ్లెక్షన్ చూసుకుంటున్నాడు అని అర్థం కాబట్టి ఇప్పుడు ఇతర ఈ తలకే వెనక్కాలనుకుంటుంది అక్కడ ఎలా ఉందో అది సరైన ఫ్యాషనబుల్గా ఉందో లేదో ఎలా చూసుకుంటారు ఎలా చూస్తారు కాబట్టి అద్దం పెట్టి చూసుకోవాలి కనుక అలాగే ముఖం ఉంది ముక్కు ఉంది ముక్కుని ఎలా చూస్తారు అద్దంలో చూడాలి కాబట్టి అలా చూసి చూసి అద్దంలో చూసుకోవడం అలవాటైతే ఆ అద్దంలో చూసుకునే వాళ్ళగా అలా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను ఒకళ్ళ అలా ఉండదంటే కొన్ని చెప్పండి ఈ అద్దంలో చూసుకోవడం బాగా అలవాటైపోయి అతనే దేహాభిమానం దేహమే నేను అనే ఒక అజ్ఞానంలో మనిషి పుట్టి ఆ అజ్ఞానంలోనే తిరిగి అజ్ఞానంలోనే జీవిస్తూ ఉంటాడు సో దేహమే నేను అనేది ఆ మనిషి యొక్క మొత్తం పర్సనాలిటీని అది డిఫైన్ చేస్తూ ఉంటుంది అది రూల్ చేస్తూ ఉంటుంది ఆ పరిస్థితుల్లో జీవిస్తూ దీనికి తోడు వీడు కొంచెం ఫ్యాషన్స్ అలవాటు పడ్డవాడు అనుకోండి మామూలుగా సంయామనము యజ్ఞమో వీళ్ళు మొదలైన కర్మలు చేసే వైదికుడికి కూడా ఓ పంచి కట్టుకుంటుని మొదలు మీద కండులో వేసుకుని చాలా సరళమైన జీవితం గడిపే వైదికుడికి కూడా దేహమే నేను అనే అజ్ఞానంలో వారు బతుకుతుంటే వీడు కేవలం ఫ్యాషన్స్ కి వ్యక్తి పురుషుడు కానీ స్త్రీ గాని ఆ దేహాభిమానం మరింత కరలుగట్టి ఉంటుంది కరలుగట్టిన దేహాభిమానంలో ఉంటాడు మనిషి అటువంటి దేహాభిమాన దృష్టిగా అద్దంలో కనపడే ప్రతి ఏదైతే కలదో అదియే నేను అనేటువంటి ఆ కాయ ఎందు ఆత్మభావం ఛాయాత్మ ఇప్పుడు మీరు చూడండి లోకంలో నేను ఆలోచిస్తూ ఉంటాను ఫోటోగ్రఫీ మీద ఇంత క్రేజ్ ఎందుకుంది అని నేను ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది ఛాయాత్మ భావమే అది అంతకంటే ఇంకా తన ఫోటోలు తాను చూసుకుని మునిసిపోతూ ఉందట తనదే కాదండి మిగతా వాళ్ళు కూడా చూస్తామంటే తనతో సంబంధం ఉన్నవాళ్ళు దేహ సంబర్ధములైన దేహమునందు ఆత్మాభిమానము దేహ సంబంధములైన వాళ్ళ ఎందు ఆత్మీయాభిమానము నేను నాది సో నేను నాది కాబట్టి ఈ ఫోటో ఆల్బమ్ పెట్టుకుంటే ఈ ఆల్బంలో ఉన్న వాళ్ళందరూ నేను నేను నాది నాది నేను ఒక్కసారి ప్రయత్నం చేశాను ఇది ఫోటో ఫోటో మా ఫ్రెండ్ ఒకటి కొన్నాడు ఫోటో కెమెరా కొన్నాడు ఇక్కడ పాతకాలపు డెబ్బైలో మాట పంతొమ్మిది వందల డెబ్బై ఉంటే అది తీసుకోబోయి ఎప్పుడైనా రెండు ఫోటోలు మీ ఫ్రెండ్స్ తీసుకోవచ్చు పట్టుకెళ్ళంటే ఏదో ఒక వ్యామోహం తోటి దానితోటి రెండు మూడు ఫోటోలు తీసి ప్రయత్నం చేశాను అవి సరిగ్గా రాలేదు ఆ పాతకాలపు కెమెరాలో ఇంకా మళ్లీ నేను ఎప్పుడు కెమెరా చేసి వెళ్ళలేదు కెమెరా చూడలేదు సో ఎందుకంటే ఏమో ఒక నాగరిక మనిషన వల్ల అలా ఏదన్నా అనుకోవచ్చు వాటెవర్ నాగరికులు ఎలా ఉంటారంటే ఫోటోల మీద బోల్డ్ అంత వ్యామోహం పెట్టు కూర్చుంటారు అదంతా కూడా ఛాయాత్మవాదం కాబట్టి దేహాత్మవాదమున్నా ఛాయాత్మవాదమున్నా ఒకటేనండి ఇకైతే ఇట్ లైక్ దాట్ దేర్ ఈస్ నాట్ బిగ్ డిఫరెన్స్ ఎందుకంటే వీడు దేహాన్ని చూసి ఇది నేను అనుకోవడం ఎలాగో కుదరదు దేహాన్ని వీడు చూడలేదు అంటే చేతులు కాళ్ళు చూస్తాడు ముఖాన్ని కాబట్టి ఎప్పుడు చూసినా కనుక వీళ్ళు ఛాయాత్మ ప్రత్యం కలిగిపోయింది ఇస్కిటే ఆ ఇంకేముందిరా తెలిసిపోయిందిరా ఛాయే ఆత్మ నేడయే ఆత్మ అనే నిశ్చితమైన అభిప్రాయంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అజ్ఞానమే ఇగ్నోరెన్స్ ఈస్ బ్లీజ్ వీళ్ళకి డౌటే లేదు కాబట్టి ఆయన దగ్గరికి వీళ్ళు ఏమీ చెప్పడానికి రానిలేదు ఆయన కూడా నోరు మూసుకుంటున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది వీళ్ళు ఆ అజ్ఞానంలోనే ఉండిపోతారు అలా ఉండిపోతాం ఆయనకు సమ్మతం కాదు ఆయనే అంటున్నారు సౌహ శాంత హృదయెలా తెలుసు వాళ్ళిద్దరికీ ఏ సందేహం లేదని వాళ్ళకంతా మాకు ఆత్మస్వరూపం తెలిసిపోయిందనే దృఢభావంలో వాళ్ళు ఉన్నారని మీకు ఎలా తెలుసు అంటే చెప్పబోతున్నారు ఆయన చెప్తున్నారు మీరు కొంచెం ముందుకు వెళ్తే మూడో మంత్రంలో ఏమని చెప్తున్నారంటే వాళ్ళు తాముకు తెలిసిపోయిందని నిశ్చయించేసుకుని శాంతమైన హృదయంతో వెళ్లిపోయారు గురుకులాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పబోతున్నారు శాంత హృదయంతో వెళ్ళిపోయారు శాంత హృదయంతో లడిపోయారంటే ఎప్పుడు శాంత హృదయం కలుగుతుంది మనం వచ్చిన పని అయింది మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకున్నాము తెలిసేసుకున్నాము గురుకులంలో కొంతకాలం ముప్పై రెండు సంవత్సరాలు ఉన్నందుకు మనకి ఫలితం దక్కేసింది అన్నప్పుడే శాంత హృదయలే వెళ్తారు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా వాళ్ళకి నిశ్చయం అయిపోయింది ఆత్మస్వరూపం మనకి తెలిసింది డౌట్ లేదు ఏమిటి ఆత్మ ఛాయాత్మ అలాంటి నిశ్చయంలో వాళ్ళు ఉన్నారు శాంత హృదయమే వెళ్ళిపోయినారు అని చెప్పబోతున్నారు కనుక దానిని బట్టి వాళ్ళకి ఏ లేదని వాళ్ళకి తమకు తెలిసిపోయిందనే విషయంలో ఉన్నారని మనము ఇన్ఫర్ చేయొచ్చు ఈ కథనలాగా వివరిస్తూ ఉంటారు ఆయన కుదురుగాని అని అభిప్రేతార్థే ప్రశాంత హృదయత్వం ఉపపద్యతే అభిప్రేతమైన అర్థము అభిప్రేతము అంటే తెలియగోరిన అర్థం అంటే విషయము వాళ్ళు తెలుసుకుందామని వచ్చారు ఇక్కడికి దీన్ని ఆత్మను తెలుసుకుందామని వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు తెలియగోరిన అర్థం ఏమిటి విషయం ఏమిటి ఆత్మ ఆ ఆత్మ అది నిశ్చయం కాకుండగా అది ఫలానా అది ఇది అనే నిశ్చయం లేకుండగా వాళ్ళ మనస్సులకి ప్రశాంతి కలుగుతుందా కలగదు కానీ వాళ్ళు ప్రశాంతమైన హృదయమును కరిగి వెళ్లిపోయారు అంటే అర్థమైతే వాళ్ళు ఏమనుకున్నారన్నమాట అమ్మాయ్యా ఆత్మ తెలిసిపోయింది అని వాళ్ళు అనుకున్నారు అని మనకి స్పష్టమైపోతాం ఇదం ఆవాధ్యాం అభిజితం ఇది అందుచేతనే వాళ్ళు ఇదం ఆవాభ్యాం అభిజితం ఇది మనకి మాకు తెలియలేదండి మా ఇద్దరికి కూడా ఈ సంగతి మాకు తెలియలేదు అని వచ్చి ఆయనతో చెప్పలేదు అవాభ్యామంటే తృతీయ మయా అవాభ్యామ స్మాత్తి సో మాకు తెలియలేదండి ఈ పాయింట్ అని వచ్చి ప్రజాప్తి గారి దగ్గర వాళ్ళు చెప్పలేదు వాళ్ళు నోరు మూసుకుని ఉండడానికి అది కారణం మరి ఈయన వెళ్ళి ఏం తెలుసుకున్నారా అని అడిగాడు దానికి కారణం ఏమిటి విపరీత్రాహిమౌత్యౌ అవు స్వయమేషి ఇప్పుడు శిష్యులు విపరీత గ్రాహులు అంటే తప్పుగా తెలుసుకుని ఉన్నప్పుడు అతను చదివిన వాళ్ళు తప్పు నిర్ణయానికి వచ్చేసి వాళ్ళ దాన్ని వాళ్ళు లేచకపోతుంటే ఉపేక్ష చేయకూడదు అనుపేక్ష నాకేం సంబంధం లేదని పశ్చించుకోకుండా వదిలేయకూడదు వాళ్ళు తప్పుగా నిర్ణయం చేసుకుని వెళ్తూ వాళ్ళని వెనక్కి పిలిచి చూడండి మీరు తీసుకున్న నిర్ణయం లేకపోతే మీరు చేసిన కంక్లూషన్ సరికాదు కొంచెం ఓపిక పట్టండి అనే ఏదో చెప్పి తమ ఆ ప్రేమ చూసి ఉండాలి అచార లక్షణం అది నాకేం పోయింది ఎవరిస్తుంది అన్నట్టు వాడు తెలుసుకోండి నేను ఆపరణం చేసుకోను లేచాను అన్నట్టుగా ఉండకూడదు కాబట్టి ప్రజాపతి గారు వీళ్ళని ఇలా అజ్ఞానులుగా అజ్ఞానంగా ఉండడం తప్పు కాదు కానీ అజ్ఞానిగా ఉంటూ తాను జ్ఞానిని అని భ్రమపడటం అది మహాదోషం లేదు జ్ఞానిగా ఉంటే సమస్యే ఉంది సో దీని మీద ఏదో లిస్ట్ కింద చెప్తా వన్ హూ డజన్ నో డజన్ నో దట్ హీ డజన్ నో హీజ్ ఎ స్కూల్ ఫన్ హూ డజన్ నో బట్ నోస్ దట్ హీ డజన్ నో ఈజ్ ఎ స్టూడెంట్ ఎలా ఏదో చెప్తారు వన్ హూ నోస్ బట్ డజన్ నో దట్ హీ నోస్ needs to be educated nenu sindu babu vaadiki atmavishwasam leni varu anamata me pedusu telinidalla taana daggara vidya pettukune taana daggara vidyu undane sangata kuda telinidanu oka amay kuda unda santasam he needs to be educated one who knows and who knows that he knows is a seeker antho ilage idu babu ke eppudeyte ajnanallo unte tappu kadu సాధారణంగా లోకంలో జనులు వాళ్ళకి ఆత్మస్వరూపం గురించి తెలియదు అది తప్పు కాదు కానీ మనకు ఆత్మస్వరూపం గురించి తెలియదు అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు అందు వాళ్ళు ఏవో పట్టుకుంటారు ఒక్కొక్కడు ఒక్కొక్కటి పట్టుకుంటాడు ఒకటి తీర్థయాత్రలు పట్టుకుంటాడు ఒకటి టెంపుల్ పట్టుకుంటాడు ఒకటేమో రుద్రాక్షలు పట్టుకుంటాడు ఒకడేమో తులసి రుద్రాక్షలు పట్టుకుంటే రుద్రాక్ష మాలు తిప్పుతాడు కాదు మాలు దిక్కుతే తప్పేమే తను రుద్రాక్షల మీద వాడు రిసెర్చ్ చేస్తూ ఉంటాడు వాడికి తలకే రిసెప్ట్ ఏం రిసెర్చ్ చేసుకుంటాడు ఒకటి గ్రహాలు పట్టుకుంటాడు ఒకటి నక్షత్రాలు పట్టుకుంటాడు ఈ రకంగా ఒక్కొక్కడు ఒక్కొక్కటి పట్టుకుంటాడు ఒక్కొక్కడు కర్మలు పట్టుకుంటాడు కామ్య కర్మలో ఏమో పట్టుకుంటాడు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పట్టుకుంటాడు పట్టుకునే మనకి తెలిసింది మనో స్పిరిచువల్ పీపుల్ కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటారు డ్యాన్స్ అందరూ చూడము నామాన్ని చిత్తం డ్యాన్స్ చేయడం ఆ డ్యాన్స్ చేయటానికి వాళ్ళు స్పెషల్ గా హాల్ తక్కుంటారు డ్యాన్స్ చేయటానికి విలుగా ముందు కొంతసేపు పూజ చేస్తారు తర్వాత డ్యాన్స్ చేస్తారు వాళ్ళు ఎవరు అంటే ఇది డూఇట్ అనుకుంటారు ఒక ఆయన ఉంటాడు ఆయన హారతి ఇస్తాడు దేవుడికి హారతి ఇస్తారు ఎలా ఇస్తుందో తెలిసిన మొత్తం అందరు గుమ్మి ఆయన హారతి ఇవ్వడానికి వచ్చేటంటే అక్కడ రెండు వందల ముందో మూడు భక్తులు గుమ్మి కొడతారు ఆ దేవుడిని అక్కడ ప్రతిష్ఠిస్తారు అక్కడ ఒక పెద్ద సీట్ లాగా వేసి అక్కడ పెడతారు దానికి దగ్గరికి వెళ్లేటువంటి దారి ఉంటుంది ఆ దారి అంతా లాగా ఖాళీ చేసేస్తాడు ఇటు అటు మధ్యలో ఎక్కడ ఎవడో అర్థం అవుతుండగా ఉంటారు ఆయన హండ్రెడ్ మీటర్స్ దూరంలో పరిగెటం ప్రారంభం చేస్తాడు ఇంత హారతకత్పూర్వం తీసుకుంటాడు అంతా వెలిగించేస్తాడు అది ఇంత వెలిగించేసి పేర్థం అంతా వచ్చేస్తూ ఉంటుంది ఇలా పరుగులతో పరుగులతో డాన్స్ చేసుకుంటా మహావేగంగా పరుగుతూ వచ్చేసి పేర్గా హారతించేస్తాడు అందరూ కూడా చప్పట్లు కొట్టేస్తారు అది దానికి స్పెషల్ హారత్ మామూలుగా ఏదో ఆ హారతి తర్పూరం జరిగింది సతత్ర సూర్యో భాత్య చంద్ర తారక మన వేదాంతరం గోళ దీంట్ ఎవరో ఇంప్రెస్ అవ్వదు ఆ హారతి చూస్తే కళ్ళు తిరిగిపోయే హారత నేను చూశాను అది ఆయనే ఇవ్వాలి ఆ ఎందుకంటే ఆ టెక్నిక్ ఆ స్టెప్స్ ఆ ప్రొసీజర్ ఆ రీదిము ఆ బిల్డప్ అదంతా ఆయనే చేయగలుగుతాయి ఆయన ఉన్నారు మన హైదరాబాద్ లోనే ఉన్నారు కేరళ అయినా ఇదో ఉన్నాయో సో ఆయన పెద్ద తిరకమురి అయినాను మంచి పకడ్బందీగా దృఢంగా ఉంటారు ఆయనే హారతిస్తారు అది స్పెషల్ ఆ పూజకి అది స్పెషల్ దాన్ని అది ఆధ్యాత్మికత అలాగా జనం ఏమనుకుంటారంటే వీఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ ఏంటిది ఆత్మతి ఆత్మ ఆత్మాను దోమాను ప్రేమ దోమా అన్నట్టుగా ఆత్మ వదిస్ దిస్ ఆత్మ వర్క్ దీస్ దిస్ దూని దర్శకలేయాలి రాయ్ ఒకవేళ మనకి ఇంకా ఇంకా ఎక్కువ భక్తి చేయాలంటే మళ్ళీ ఆడకు ఇంకొంచెం పెద్ద హారత ఏర్పాటు చేద్దాం అంతేగాని ఇంక అంతకంటే వేరే ఏమవుతుంది అని వాళ్ళు అనుకుంటారు ఈ విధంగా లోకంలో అందరూ కూడా ఈ ఆల్ కైండ్స్ స్ప్రింటర్ గ్రూప్స్ ఆఫ్ రిలీజియన్ ఉంటారు చూసారా వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవ్రీబడి థింగ్స్ దీ హ్యాప్ రూత్ గురించి మనం ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి అని ఆలోచన చేయాలి వినోద రూత్ అన్నట్టుగా మాట్లాడతాను కాబట్టి అలాగా విద్యార్థి చదువుకుండాకు వచ్చిన విద్యార్థి అలా ఉండిపోతే అది ఆచార్యుడు ఉపేక్ష చేయకూడదు పాయింట్అవుట్ చేయాలి తగ్గరపడదండి మీరు కొంచెం శ్రవణం ఇంత బాగా చేయాలి మీరు అప్పుడే ఎటువంటి నిర్ణయాలకి నిశ్చయాలకి రావద్దు ఈ ఆత్మ విచారం అది ఆత్మటేలతో నేను చెప్పేస్తా నువ్వు తెలిసి చూస్తావని కాదు నేను ఐ హెల్ప్ యూ టు ఇంక్వైరీ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఛాల్స్ అండ్ అల్టిమేట్లీ యూ హవ్ టు డిస్కవర్ ది ఛాల్స్ యువర్ ఫ్యాన్స్ అది పద్ధతి కాబట్టి ఆ ప్రజాపతి వాళ్ళకి ఇద్దరికొచ్చి వాళ్ళలో వాళ్ళకి వాళ్ళని పాయింట్అవుట్ చేసేందుకు తగిన ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు తెలుసుకున్నారా మీకు చెప్పండి అని విపరీత నిత్య ది వాళ్ళని అడుగుతారు ఏం తెలుసుకున్నారు రాసిపోయిందంటే మాకు ఆత్మ అంటే ఏం తెలిసిందో చెప్పండి రా అని అడుగుతాడు వాళ్ళని అడిగాడు కదా కింపశ్చతయితే ఏం తెలిసిందిరా అని అడిగాడు ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది వీళ్ళు దమ్మలని అంటే వీళ్ళు సరిగ్గా తెలుసుకోవలేదని ఆయనకు అర్థమైపోయింది ఓ హో చెత్తహో వాళ్ళు ఏమని చెప్పేస్తున్నారో తెలుసినా ఆత్మే కదండి ఇదంతా ఆత్మే అని సర్వమే వేదం అవాం భగవ ఆత్మానం పశ్యావహ ఇదంతా ఆత్మ దీంతో ఇలా చూస్తే కొంత భాగం కనపడినా కనపడని భాగం కొంత ఉంటుంది నడ్డి అవి కనపడవు ముఖం కనపడదు తల వెనకాల కనపడదు కానీ మీరు చక్కగా కుధ శరాబంత చేసుకుంటే అన్నీ చూసేసే ఇదంతా ఆత్మ ఆఖరికి గోల్డ్ కీసాలు అవి ఒకసారి నేను మన్ హ్యాటంలో ఫుట్పాత్ మీద నిలబడి ఉన్నా ఎందుకో ఒక నిలకడున్నా నిలబడుంటే అక్కడ సడన్ గా ఒక పెద్ద షాపు మన్హాటల్లో షాప్ అంటే చాలా ఖరీదైన షాపే ఉంటుందండి అక్కడ ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ క్యాపిటల్ న్యూయార్క్ అయితే న్యూయార్క్ డౌన్ టౌన్ మన్ హాట సో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అక్కడ షాపు ఆ షాపు ఎవిటానే అద్దాల షాపు ఎవిటాను చూస్తే లోపల ఇటు పది ఇటు ఉన్నాయి ఆ కుర్సీల నిండా యంగ్ లేడీస్ కూర్చీని ఉన్నారు ఆ లేడీస్ యొక్క నఖాలని అంటే గోల్డ్ అని వాటిని చక్కగా సాఫ్ట్ చేస్తూ రంగులు వేస్తూ అలా చేస్తున్నారు అది మేనిక్యూర్ షాప్ అది దాంట్లో ఆ కుర్సీలో కూర్చుంటే గోల్డ్ వాళ్ళు సరిచేసి పంపిస్తారు రంగులో వేసి దానికి మినిమం ఫార్టీ ఫైవ్ డాలర్స్తో ఫిఫ్టీ అవుతుంది దాంట్లో వెళ్ళి అక్కడ కూర్చోటాను మీరు డాలర్లను రూపాయల్లో మార్చొద్దు కలు తిరుగుతాయి మామూలుగా డాలర్లను డాలర్లుగానే చూడండి రూపాయల్లో మారుస్తే కళ్ళు తిరుగుతాయి సో యాభై డాలర్లో అరవై డాలర్లో బిల్ అవుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గోరుని చూస్తారు దాన్ని ఇప్పుడు ఈ గోరు ఉందనుకోండి ఫర్ ఇస్ బిస్ ఇలా వంకరి టెంకర్గా ఉండకూడదే ఏం చేస్తారంటే దానికి ఒక డిజైన్ అది ఇస్తారు దానికి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఉంటాయి ఆ డిజైన్ ఇచ్చి అది రఫ్గా ఉండకూడదు సాఫ్ట్ గా ఉండాలి ఎగ్జిస్ట్ అన్ని సాఫ్ట్ గా ఉండాలి ఆ సాఫ్ట్ నుండికి ఒక సోఫిస్టికేటెడ్ మెషీనరీ ఉంటుంది దాని తర్వాత అలా సాఫ్ట్ చేస్తారు తర్వాత దాని మీద కేర్ఫుల్ గా దెక్కు తమ కళ అలా ఇలాంటివన్నీ చేస్తా ఉన్నా దానికి నలభై మేనిక్యూరిస్ట్ బిప్ జాబ్ దేహాత్మ భావం అలా ఉంటుంది వీళ్ళు అలాంటి స్థితిలో ఉన్నారు వీళ్ళు ఇంద్రుడు విరోచనుడు ఆ లోమభ్య ఆ నక్షేభ్య లోమాలతో లోమములు అంటే లోమములు కిరోజాలతో ఎంత అలంకారంగా చేస్తారు మన వాళ్ళు ఎంత ఫ్యాషన్ ఎంత హడాది అలాగే అలాగే అలాగే మ్యానుక్యూరిస్ట్ అంటే దేహాభిమానము బాగా కరడుగట్టినప్పుడు మ్యానుక్యూరిస్ట్ అవసరం అవుతాడు హెయిర్ స్టైలిస్ట్ అవసరం అవుతాడు హెయిర్ స్టైల్లో కూడా రకరకాలు ఉంటుంది ఇప్పుడు మామూలుగా ఏదో మున్ననం అని అనుకున్నారు మున్ననం చేసి కూడా ఇలా మధ్యలో గేతస్సు పెట్టి మున్ననం లేకపోతే ఒక సింబల్ ఏదో వారికి నచ్చిన టీమ్ ఏదో ఫుట్బాల్ టీమ్ ఏదో ఉంటుంది దాని సింబల్ కింద వచ్చేదొచ్చి హెయిర్ని మిగతా అంతా మొన్న చేస్తారు అలాగే తర్వాత ఇది సేవ్ చేసేప్పుడు ఏదో రకరకాల షేపులు అసేద్ చేస్తారు జాబ్ ఇట్ ఇస్ కేశముల ఎందు ఆత్మభావం నఖముల ఎందు ఆత్మభావం వెరీ బిడ్ థింగ్ ఇట్ ఇది దీనికి అర్థమైతుంది అప్పుడు ఆయన వేళ్లకి కలిగిన విపరీత నిశ్చయం అంటే దేహాత్మ భావమునే విపరీత తప్పు తప్పుగా తెలుసుకోవడం ఆ జ్ఞానం దానిమీద పట్టుదల ఇదే కరెక్ట్ అనేటువంటి పట్టుదల అంతకంటే దోషం ఇంకే ఉంటుంది దాన్ని తొలగించాలి దాన్ని తొలగించాలంటే ఒక ఎక్స్పెరిమెంటేషన్ మొదలుపెట్టాడు కదా అదే ఎక్స్పెరిమెంటేషన్ అని ఆయన కంటిన్యూ చేయబోతున్నాడు వాళ్ళు చెప్పారు మేము ఏ ఆత్మని చెప్పగానే వీళ్ళమోహన్లే వాళ్ళకి తెలియలేదు అని ఆయన ఏమంటాడంటే ఈసారి మీరు వెళ్లి ప్రక్రియ అలంకారాలు చేసుకుని వచ్చి మళ్లీ ఇంకోసారి మళ్లీ ఉదయరావంలో చూసి ఇప్పుడు మీకేం తెలిసిందో చెప్పమో చెప్పమని అమ్ముతున్నాడు ఇంతకు ముందు వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమం చేస్తూ ఉన్నారు అక్కడ తపస్టోరీ చేసుకుంటూ ఉన్నారు ముప్పై రెండు సంవత్సరాలు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు జుత్తా కూడా గేడల కింద కట్టడము తర్వాత నఖములో సంస్కారం లేకుండా ఉండటము సో వస్త్రధారణ కూడా చాలా చాలా ముతక వస్త్రాలని ధరించటము ఇలా ఉన్నారన్నమాట ఆ స్థితిలో చూసుకున్నాను ఉదశరావణలో ఇప్పుడు చెప్పబోతున్నాడు చక్కగా మీరు అలంకారాలవి చేసుకుంటారా ఒక దేవరాజు ఇంకొకటి అసూర రాజు వాళ్ళకి అలంకారాలకు ఉంటుంది అవన్నీ చేసుకోండి సో చక్కగా అలంకరించుకోండి అలంకరించుకుని మళ్లీ ఇంకోసారి ఆ మూకుల్లో నీళ్లు పోసి మళ్ళీ చూసుకోండి చూసుకుని నీకు ఏమర్థమైందో నాకు చెప్పండి అని ఆయన ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేయబోతున్నాడు కంటిన్యూ చేయబోతున్నాడు అంటే అర్థమేమిటి వీళ్ళు వచ్చిన నిశ్చయం సరికాదు అని ఆయన చెప్పకనే చెప్పినట్లయినది అందుతనే ఈ విపరీత నిశ్చయాన్ని తొలగించటం కోసం వచ్చి మూడో మంత్రంలోనే చెప్పబోతున్నాడు ఏమని సాధ్వలంకృతం ఇచ్చేవ మాది కాకపోతే కొన్ని మూడో మంత్రం చూస్తే సాధ్వలంకృతం శుభసనవు అని చెప్పబోతున్నాడు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ గోయింగ్ టు ప్రొలాంగ్ ఇట్ అది సో సరే ఆ ప్రొలాన్ దిన తర్వాత చూద్దాము ప్రస్తుతంలో వీళ్ళు ఏమని సమాధానం చెప్పారు ఆయన అడిగాడు ఏం చూశారు అని అడిగాడు కొద్దిగా చాలష్టంగా ఉంటుంది మీరు ఇలా ఓటుకు పట్టాలి ఇది ఉంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ చెప్తున్నారు సర్వమేవాదమావా భగవహ ఆత్మానం పశ్చావ అంటే భగవహ అంటే ఓ పూజనీయా మర్యాదగా అయా అని పిలిచి ఏం తోడండి ఈ సర్వాన్ని చూసాం మేము మమ్మల్ని పూర్తిగా చూసేసాము పూర్తిగా అంటే ఎంత పూర్తిగా చూశారా అంటే చెప్తున్నారు ఆలో మభ్య ఆ శిరోజాలతో మొదలు పెట్టి పాదాలకుండేటువంటి నఖముల వరకు మేము పూర్తిగా చూస్తున్నాం అంకి అంటే ఆత్మకృష్ణ ఆత్మ జన్పిస్తున్నాయి వాళ్ళ యవాం హే భగవ లోమనఖాదిమంతౌ స్వమే ఇదం లోమనఖాదిసహితం ఆవయో ప్రతి రూపం ముదశరావే పశ్చావ ఇది స్పష్టమైంది హే భగవహ నేను ఎలాగైతే ఇక్కడ ఇలా ఇక్కడ ఏ రూపంలో లోమాలు నఖాలతో కలిసి మేము ఏ రకంగా ఇక్కడైతే ఉన్నామో బుధశరావంలో చూసుకుడు మొత్తం దేహం లోమ నఖాదులతో కలిసి ఎగ్జాక్ట్ అదే ప్రతిబింబము ఆ బుధరావంలో మాకు కనపడింది కాబట్టి ఇప్పుడు ఆత్మ అఫ్ కోర్స్ నోబడి సేఫ్ ఉదయరామంలో కనబడుతున్న ప్రతిబింబం ఆత్మని వీడి అభిప్రాయం కాదు ఆ ప్రతిబింబానికి మూలమైన బింబము ఈ దేహమే ఆత్మ అయితే దేహమే ఆత్మ అన్నప్పుడు దేహాత్మవాదాన్నే ఛాయాత్మవాదంగా ప్రతిపాదిస్తారు ఇక్కడ ఎందుకంటే ఛాయకి దేహానికి తేడా చేయాలి ఎందుకంటే వీడి దేహాన్ని మొత్తంగా చూడడం అనేది సంభవమే కాదు కనుక వీడు ఛాయం చూసే దేహాన్ని స్థిరం కనుక దేహాత్మవాదంన్నా ఛాయాత్మవాదంన్నా ఒకటే ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఇది ఆత్మ అది కూడా ఆత్మ అది ఆత్మ ఇది కూడా ఆత్మ కాబట్టి వీళ్ళు ఛాయాత్మవాదాన్ని గ్రహించారు లోకంలో ఈ ప్రకరణం మీరు చదివితే మీకు ఇంకా ముందు ముందు తెలుస్తుంది ప్రపంచంలో దేహాత్మవాదం చాలా ఎక్కువ మీకు ఉదాహరణకి మీరు ఆలోచించండి ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు ఇస్లాం మొదలైన అబ్రహామి మతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో బాడీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అసలు మీకు ఈస్ట్ కి వెస్ట్ బేసిక్ డిఫరెన్స్ అక్కడే వచ్చేస్తుంది ఈస్ట్ లో ఏ జీవుడు దేహాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఇక్కడ ఇక్కడ జీవుడు ముఖ్యం విడిచిపెట్టబడేది అప్రధానము దేహం కానీ వెస్ట్ కి వెళ్ళి క్రిస్టియన్ క్రియాల చూడండి క్రిస్ట్ చెప్పిన దానికి దీనికి సంబంధం లేదు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఒక మహాత్ముడు సత్యాన్ని ప్రవచిస్తారు ప్రవచిస్తే ఆ తర్వాతి కాలంలో వచ్చిన వాళ్ళు ఆ సత్యాన్ని అర్థం చేసుకునే స్థాయి వాళ్ళకు ఉండదు ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక హయ్యర్ స్థాయి ఉండాలి ఆ స్థాయి ఉండదు నెంబర్ వన్ తర్వాత ఆర్గనైజేషన్ జరిజీవన్ అనేటువంటిది ఒకటి ఉంది దాని వ్యామోహంగా పడిపోతారు నెంబర్ టూ నెంబర్ త్రీ వెస్టెజ్ ఇంట్రెస్ట్ దాంట్లో ప్రవేశిస్తాయి సో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రెండు పొరపాట్లు జరుగుతాయి ఒకటి కమర్షియలైజేషన్ రెండు పొలిటిఫైజేషన్ రెండు జరుగుతాయి లోకల్ రాజకీయ వ్యవస్థ రాజు యొక్క అధికారము దాని ముద్ర దీని మీద కొడుతుంది అది ప్రవేశిస్తుంది దీంతోను తర్వాత ప్యూర్ కామర్స్ దీంట్లో ప్రవేశిస్తుంది అసలు క్రైస్తు మీరు క్రూసిఫై ఎందుకు చేశారో తెలిసిన మీరు తెలియతే తెలుస్తుంది ఒక టూ రీజన్ ఆయన ప్రొటెస్ట్ చేశాడు టెంపుల్ కు వెళ్తాడు ఒక పెద్ద టెంపుల్ ఉంది జీష్ టెంపుల్ ఆ టెంపుల్ కు వెళ్ళింగ్స్ వన్ కమర్షియలైజేషన్ టెంపుల్ కామర్స్ కింద ke ఉంటారు అక్కడ స్టాప్ లో అన్ని పెట్టేసి ఆ టెంపుల్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కామర్స్ చేస్తూ ఉంటారు సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ కామర్స్ నడిచిపోతూ ఉంటారు తర్వాత ఆ ప్రీస్ టు లోకల్ అంటే అప్పుడు రోమన్ ఎంపైర్ లో ఉంటుంది ప్రీస్ట్ లోకల్ వ్యూ రాజకీయ అధికారం మాత్రం రోమన్ అంపైర్ యొక్క ప్రతినిధి పైలట్ ఎవడ ఉంటాడు వాళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళ వాళ్ళలో వాళ్ళు సంప్రదింపులు చేసుకుంటూ ఉంటారు దే ఆర్ దే ఆర్ కోహాన్ కలిసిమెలిసి ఉంటారు కైండ్ ఆఫ్ కామ్రేడరీ వాళ్ళ మధ్యన ఉంటుంది లోకల్ ప్రీస్కి హెడ్ ప్రీస్కి రోమన్ అంపైర్ యొక్క ప్రతినిధికి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటారు అంటే ఫ్రెండ్స్ కట్టుకోవచ్చు బట్ మొత్తానికి దే ఆర్ చూస్తుంది ఇట్ ఇస్ ది పొలిటిసైజ్ చేసాం అండ్ దెన్ క్రాస్ కమర్షియల్ అయితే ఇది ఉంటుంది మీరు తెలుగు దేవస్థానం అంటే ఎగ్జాక్ట్ గా అదే పరిస్థితి ఐడెంటికల్ సిచ్యువేషన్ ఇట్ ఈజ్ హండ్రెడ్ పొలిటికల్ అండ్ హండ్రెడ్ కమర్షియల్ దీనికి అబ్జెక్షన్ దానికి అబ్జెక్షన్ సో ఆ విధంగా మహాత్ములు చేసిన బోధను ఈ రకమైన ఆర్గనైజ్డ్ రిలిజియన్ కుండేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలతో కలిసిపోయి అసలు బోధలు కప్పుబడిపోయి మీకు ఒక డిస్కార్డ్ ఫార్మ్ ఆఫ్ రిలిజియన్ మీ వస్తుంది దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ నౌ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈ క్రిస్టియానిటీ మనకి క్రిస్టియానిటీ అని పేరు దట్ ఈస్ ది డిస్కార్టెడ్ ఫార్మ్ ఆఫ్ ద రిలీజియన్ ఆయన చెప్పిన బోధలు కొద్దు గొప్ప ఉంటాయి దాంట్లో కానీ దాని చుట్టూ కథలు చాలా ఎక్కువ అక్కడ వాళ్ళు చెప్పి నేను అంతా ఏదో చెప్పాను వాళ్ళు ఏమంటారంటే ఆ క్రియాలజీ క్రీస్ చెప్పింది ఏం కాదు క్రిస్టియన్ క్రియాలజీలో ఏమని చెప్తారంటే ఇట్ ఈజ్ ది బాడీ విత్ గివ్ ఆఫ్ ద హోలీ ఘోస్ట్ జీవుడు దేహాన్ని విడిచిపెట్టడం ఎక్కడ అక్కడ దేహము హోలీ ఘోస్ట్ హోలీ ఘోస్ట్ అంటే జీవ జీవును విదిరిపెట్టేస్తాడు బాడీ ముఖ్యం అని ఆ బాడీని చాలా ఖరీదైనటువంటి క్యాస్టెక్స్ లో భద్రం చేయటం ఆ క్యాస్కెట్ నే మంచి రాళ్లతో కట్టినటువంటి స్ట్రక్చర్స్ లో ప్రొటెక్ట్ చేయటం దాన్ని నిప్పు తగలనివ్వకపోవటం ఎందుకంటే నిప్పు తగిలితే రూపం నాశనం ఇవ్వకపోవటం దేహాత్మవాదం ఈ దేహాత్మ వాదము మీకు అబ్రహామి క్షైత్రంలో చాలా బలంగా కనపడుతుంది సో నెక్స్ట్ మన దేశంలోకి వచ్చామనుకోండి మన హిందూ దాంట్లోకి వచ్చామనుకోండి ఈ శంకరాచార్యుల సమాధి మీద ఎక్కడా శంకరాచార్యులకి సమాధి ఏమి ఉండదు అక్కడ ఎక్కడో సమాధి లాంటివి కట్టి పెట్టారు వాళ్ళ ఊహతో వాళ్ళు కట్టారు కానీ శంకరాచార్యులు ఈ మహాత్ములకి సమాధులు ఏమి ఎందుకంటే వాళ్ళు దేహాత్మవాదులు కాదు దేహాన్ని ఇది ఎక్కడో పడిపోతుంది సమ్థింగ్ విల్ హ్యాపీ ఉంటుంది దాన్ని ప్రొటెక్ట్ చేయటం దానితోటి భద్రం చేయటం అలాగే ఉండదు కానీ కాలక్రమంలో మళ్ళీ దేహాత్మవాదు వెళ్ళిపోతారు మనుషులు ఎప్పుడో అలాగే ఉంటారు స్టార్టింగ్ విత్ ఈ కర్సెప్షన్తో స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా అంటే అధ్యతనే శంకరాచార్యులు చెప్పిన బోధకి శంకరాచార్య పీఠములతో పేరుతో చలామణి అయిపోయి సిస్టమ్స్ ఏమి సంబంధం ఉండదు అవి పూర్తి ఆపోజిట్స్ ఉంటాయి ఏవో కొన్ని బోధలు ఉంటాయి నేను ఉండదని నేను అన్నా బట్ శంకరాచార్యులు జ్ఞానానికి వేస్తే మీరు శంకర దేనికి వెళ్ళినా అక్కడ జ్ఞానం ఇంతమించి ఉండదు మీరు వెతికి పట్టుకోవాలి ఉపాసనలు కర్మలే ఉంటాయి జ్ఞానం ఇమించి ఉండదు స్ట్రక్చర్స్ ఉంటాయి కస్టమ్స్ ఉంటాయి రిచువల్స్ ఉంటాయి ఏదేవో కొన్ని సిస్టమ్స్ క్రియేట్ చేసేస్తారు ఆ సిస్టమ్స్ చుట్టూ వాళ్ళంత ఫ్యాంక్విటీ డెవలప్ అయిపోతుంది ఇది నటింగ్ మోర్ దాన్ ఏ కస్టమ్ దాని చుట్టూ ఫ్యాంక్విటీ చేసేస్తారు ఇలాగా చాలా ఆర్గనైజ్డ్ గా చేసేస్తారు దానికి శంకరాచార్య చెప్పిన దానికి సంబంధం ఏమి ఉండదు అంచేతనే వాళ్ళు ఏం చేస్తారంటే మార్బుల్స్ స్టోన్స్ తోటి మార్బుల్స్ తోటి దానితోటి స్ట్రక్చర్స్ కట్టేసుకుంటూ పోతారు బికాస్ దట్ ఈస్ వాట్ ద పీపుల్ కెన్ డూ శంకర్ల యొక్క ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ చేరుకోవడం చాలా కష్టం మార్బుల్ తోటి ఒక బిల్డింగ్ కట్టేసి దాంట్లో విగ్రహం పెట్టేసి దాని తో ప్రదక్షిణం చేసేసి నేను ఒకటి సాధించాను అనుకోవడం తెలియ కానీ నేను మూడు చెప్తాను ఏది తేలిక చెప్పండి అదే దేవాలయం కట్టడం ఒకటి ఎవరెస్ట్ శిఖరం కట్టడం రెండు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం మూడు ఏది కష్టం ఆత్మస్వరూపా అంచేతనే అందరూ తేలిక అన్నింటికంటే తేలికేం చేయటం దేవాలయంగా చేయడం టెంపుల్ ఒకటి కట్టేస్తే అక్కడికి గొరవ కలిగితుంది మనం ఏదో చేసామని చెప్పేసి దేవాలయంగా చేయడం అంత తేలికైన కొన్నాదే కానీ ఇంకోవట్లేదు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే కొంత తపస్సు చేయాలి కొంత దేహం దేహాభిమానాన్ని కొంతవరకైనా త్యాగం చేయాలి కష్టపడాలి అది కూడా వద్దు అది ఎవళ్ళో పిచ్చి వాళ్ళు ఎవరో చేసుకుంటారు ఇంకా అది మరీ పిచ్చివాళ్ళు ఎవరో ఇద్దరు వాళ్ళు అంటారు మనం ఈ దేహాభిమానంతో అలా ఉంటారు ముందునే మహాత్ముడి దేహాభిమానం ఎంతవరకు వచ్చేసిందంటే ఎవరైనా సన్యాసి తెచ్చిపోయేదనుకోండి ఆ దేహాన్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటారు శిష్యుడు వ్యక్తి పూజ వ్యక్తి అంటే దేహమే కానీ వ్యక్తి కూడా దేహం కాదని తెలుసుకోలేరు వ్యక్తి పూజ వ్యక్తి కూడా ఏదో జీవతత్వం ఒకటి ఉంటుంది అది పోయింది అవతలది దేహానికి వేస్తే అని అలా కాదు దేహాన్ని పచ్చుకుని వేళ్లాడుతూ ఉంటాను దేహానికి పూర్తి చేస్తారు చచ్చిపోయిన తర్వాత దేహానికి పూర్తి చేస్తారండి చచ్చిపోయిన తర్వాత దేహాన్ని తీసుకువెళ్ళి ప్రాంప్ గా ప్రాక్టికల్ గా రెండుకల్ వే అండ్ ఇంప్ట్ వే డిస్పోజిట్ ఆఫ్ దాట్ యూ హు డూ గృహస్థు ఇతర ఆశ్రమాల వాళ్ళకైతే తీసుకెళ్లి ఒక ఎలక్ట్రికల్ క్రమటోరియమ్ లేకపోతే ఇంకా అది లేకపోయినట్లయితే చెత్తలతో వద్దతో దాన్ని భస్మం చేస్తే కరటం సన్యాసైనట్లయితే ఒక పెద్ద బొయ్యి ఒకటి తవ్వేసి ఆ దేహాన్ని అక్కడ విసర్జించే విధిపోజిట్ ఆఫ్ ఇన్ ప్రాక్టికల్ అండ్ అండ్ చెప్తానే పర్సెప్షన్ ప్రాంప్ట్ గా ఆలస్యం చేయటం అండ్ దెన్ క్రియేట్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేయడం స్వామి రామశుక్రదాహారాజు దేహత్యాగం చేసే ముందు చెప్తారు నా దేహాన్ని బెంగళూరు విసర్జించండి దాని చుట్టూ ఏమీ కట్టద్దు నాకైనా దర్శనాలు దినుంటాయి వాటినేమో ఓ చోట ఓ దేవాలయంలా కట్టి దాంట్లో పెట్టి ఓ రూమ్ని స్పెషల్ రూమ్ ఒకటి కట్టి దాంట్లో పెట్టి ఇక్కడ స్వామి రామసుకదా ఉంది వారు ఇది అయిన మంత్రం ఇది ఇది ఇలాగే వద్దు అని ఆయన విల్లు కాస్తారు ఎందుకంటే ఆయన రాయకపోతే ఇంత పని చేసేస్తారు కాబట్టి మానవులు కర్రు కట్టిన దేహాభిమానంతో ఉంటారు That is the topic of uh, this చాప్టర్ అంటే అది ఈ చాప్టర్ అందరికీ ఇష్టం ఉండదు కూడా ఎవరు ఇలాంటి ఉన్నత స్థాయికి చెందిన విద్యార్థులు మాత్రమే చదువుతూ ఉంటారు దీన్ని సో ప్రతి రూపం ఉద చరావే పశ్చావ ఇది మేము ఆ ఛాయాత్మని నేను చూసేసాము ఛాయని అదే ఆత్మని తెలిసేస్తున్నాము అని వీళ్ళు తమకున్న విజ్ఞానమంతా ఇప్పుడు ఎవరి సలహా చెప్పారనుకోండి ఆ సలహా చెప్పిన వాళ్ళని దుమ్మెత్తిపోస్తారు ఇప్పుడు సినిమానందీ మహారాజు ఉన్నారు నేను నా దర్శన లోపే ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఎవరికైనా అభ్యస్తున్నా అంటే ఏదో సో ఆయన అమెరికాలో ఆయన దేహ త్యాగం అయింది ఆయన గొప్ప మహాత్ముడు గొప్ప జ్ఞాని అయితే వీళ్ళు ఏం చేశారో తెలుసునండి ఆయన దేహాన్ని ప్రిజర్వ్ చేశారు దాన్ని జాగ్రత్తగా ఖరీదైన క్యాష్కెట్లు దొక్కారు ఎయిర్పోర్ట్ ఎయిర్ లైన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు ఎయిర్ లైన్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఇటువంటివన్నీ ఎందుకంటే వాళ్ళకి బోనస్ ఎందుకంటే ఆ ఫ్లైట్ ఇటు నుంచి ఎగురుతుంది దానివల్ల వచ్చి డబ్బులు ఏమో వాడికి వస్తాయి ఓ ఒకటి వాడికి అప్ప చెప్తే దాన్ని ఏమో ఆ బేలో మారేస్తాడు దానివల్ల ఏది ఇంకో కొంత బరువు వేసుకుంటే వాడికి బోనస్ వాడికి పదివేల డాలర్లు అని చెప్పేసి బిల్లు బాడీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు టెన్ థౌసండ్ డాలర్స్ బిల్డ్ పెట్టారు వాళ్ళు హ్యాపీగా చేస్తారు బయస్ మాత్రం ముఖం కొంచెం గ్రిమ్గా దృష్టిగా ఉంటారు ప్రతిష్టతే వాళ్ళైతే మంచి బిజినెస్ వచ్చిందని బాగా చేస్తారు ఎందుకంటే బిజినెస్ పీపుల్ ఎయిర్లైన్స్ వాళ్ళంత బిజినెస్ పీపుల్ వాళ్ళే కానీ ఇంకోట్లేదు బిజినెస్ కాదు నేను బాగా ఎదురు సో అది ఆ క్యాస్కెట్ని బొంబాయి తీసుకొస్తారా ఈ లోపల ఇక్కడ మీటింగ్లోవి వేసి ఇప్పుడు ఈ ఎక్కడ మనం ప్రతిష్ట దేహానికి ఇదంతా కూడా ఇదంతా దేహానికి ఆయన చెప్పిన ఫ్యూచర్లు సేవలకి పట్టించుకోవాలి ఆ దేహాన్ని తీసుకొస్తారు ఆ దేహానికి ఒక స్థానాన్ని నిర్దేశిస్తారు ఓ ఎకరం భూమిని సంపాదిస్తారు ఓ ఎకరమో రెండెకరాలు సంపాదిస్తారు అక్కడ ఒక మార్పులు ప్రస్థిరపత ఏర్పాటు చేస్తారు దాని చుట్టూ దేవాలయం ఇది చేస్తారు అది అన్ని చేస్తారు ఆ దేహానికి అసలు అప్పుడు కనుక నాలాంటి సన్యాసి పక్కన ఉండింటే ఎందుకండి కష్టమంటారు అంతా పృథ్వంతా కూడా పంచభూతాలన్నీ కూడా పరమేశ్వరుని స్వరూపమే శ్రీకృష్ణుడే ఉంది ఇక్కడ గమాభిష్ఠ భూతాన్ని ధారయామని హమోజత కేవలం భారత ఖండంలో ఉండే భూభాగమే నేనని చెప్పారా మొత్తం పృథ్వీ అంతా పంచభూతాలంటే పృథివీ పృథివీ అంటే మొత్తం పృథ్వీ దైవస్వరూపం కింద చెప్తారా లేకపోతే ఉంచే భారతదేశం ఒక్క అలాగే అనలేదు కదా ఆపహ అంటే ఏ నగైనా పవిత్రమే గంగానది ప్రత్యేకత ఉంది కదా నేను కాదన్ను ఏ నగైనా పవిత్రమే ఏ భూభాగమైనా పవిత్రమే పృథ్వీ దేవత అమెరికాలో నేల ఉంది పృథివీ దేవత కాదడు ఈ పృథ్వీ దేవతకి ఆ పృథ్వీ దేవతకి తేడాగా ఉంది కాబట్టి నన్ను అడుగుంటే నేను ఉంటే ఎందుకంటే ఉరికే డబ్బులు అన్నీ అలా రెస్ట్ చేస్తారా డబ్బులు మరో దానికి ఏదైనా వాడచ్చు ఎవరన్నా సందడగల కదా ఎవరన్నా బృహస్థి పీడించి ఆ పరివేలు బిల్లు కట్టాలి ఎందుకు అనవసరం కదా ఉంటే మన సెంటిమెంట్ కోసం హైదరాబాద్ కష్టపడి కోసం అంతటి మహాత్ముడికి మనం అందజేసేటువంటి నీరాధనం ఏమిటంటే ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి ఆయన ఏ ఊళ్ళో దేహ త్యాగం అదే ఊళ్ళో మీరు అమెరికాలో పర్మిషన్ అవుతుంది తీసుకోవాలి జస్ట్ హ్యాండిక్ ఓవర్ టూ ప్రూఫ్ డుగు నమస్కారం అక్కడ ఒక స్మృతి చిహ్నంగా మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే జస్ట్ మార్పిక్ సో దట్ భక్తి శ్రద్ధ వెళ్ళి వెళ్లి ఆ మార్పి దగ్గర చేస్తూ వస్తారు ఈ దేహాన్ని తిందుతో టూర్తి చేయటం అనవసరం అని మీకు చెప్పు మీద నన్ను అడిగితే ఎనీవే నన్ను ఎవరిలో అడగరు నేను ఎన్ని చెప్తాను ఊరిగా నేను హైపోతిటికల్ గా మీ అసలు చెప్తాను చెద్దబాలో పెట్టా అనవసరం అని అనిపిస్తుంది మహాత్ముడికి ఎందుకు కానీ శిష్యులు ఎలా ఉంటారంటే శిష్యులకి వాళ్ళు మహాత్ముడు అంటే మహాత్ముడికి నేను ఒకసారి ఈ మాట చెప్పాను పొదోట ఉదోట చెప్పాను చెప్తే నిన్నవాళ్ళు కొంచెం తెల్ల నీళ్ళు హోరయ్య అంటే ఎందుకంటే సత్యం అలాగే ఉంటుంది అది షేక్ చేస్తుంది మనిషిని నేను చెప్పాను చూడండి ఆ అశ్రమాల్లో మనం కూర్చొని ఉంటాము మహాత్ములము సన్యాసులము మన దగ్గరికి వచ్చి మన జనంలో మూడు రకాలు ఉంటాము త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు ఆ నెంబర్ వన్ ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని కోరి ఆత్మవిద్యను అధ్యయనం చేయటం కోసం వస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ వ్యక్తి పూజ చేయటం కోసం వస్తారు కొంతమంది కొంతమందికి ఇవి ఉంటాయి కొన్ని వ్యక్తి పూజ రిలేటెడ్ ఉంటాయి ఉదాహరణకి దేవాలయం ఉందనుకోండి కుంభాభిషేకం ఉందనుకోండి కుంభాభిషేకం గృహస్థ చేయకూడదు సన్యాసి చేయాలని ఒక కష్టం ఎందుకని భయం ఆ కుంభాభిషేకం సక్రమంగా జరగలేదు అనుకోండి ప్రత్యవాయం వస్తుందేమో అని భయం ప్రత్యువాయం వస్తే సన్యాసి మీకు పోతుంది వాడికి తెల్లాదలం లేదు కాబట్టి కొట్టడం వాడు కాబట్టి కాబట్టి సన్యాసి చేత కుంభాభిషేకం చేయించాలి అందుకోసం స్వామిజీ ఎక్కడ స్వామిజీ ఎక్కడ ఉండో పరిగెత్తి వస్తాడు ఆ వచ్చేవాదానైనా నీకు నేను తత్వబోధ చెప్తానంటే తత్వబోధ ఉదయం అవుతుంది కుంభాభిషేకానికి రిజిక్ అలాగే కొన్ని సందర్భాల్లో స్వామీజీ కావాలి అలాంటి ఇంకా ఇతర సందర్భాలు కూడా ఉంటాయి అప్పుడు ఒక సన్యాసి కావాలి వారికి కావాల్సిన ఒక వ్యక్తి కావాలి తప్పిస్తే జ్ఞానం అక్కర్లేదు అలాగే కొంతమంది శిష్యులు ఉంటారు వాళ్ళు ఏదైతే స్వామీజీ పదాలు దండం పెట్టడం ఆయన ఆశీర్వేద్యం తీసుకోవటం ఆయన సలహా తీసుకోవటం మన బిజినెస్ బాగా అభివృద్ధి చెందాలంటే ఆయన ఇచ్చేటువంటి అడ్వైజ్లు తీసుకుంటూ ఉండటం ఇలాగంటి సమాచారం ఉంటుంది వీళ్ళందరూ కూడా వ్యక్తి పూజా అది రెండో కేటగిరీ మూడో కేటగిరీతో తెలిసిన కొన్ని కామ్య కర్మలని కర్మలని కనుక మీరు ప్రోత్సాహం చేసినట్లయితే ఆ కర్మల కోసం వస్తారు ఇప్పుడు ఉదాహరణకు నేను బయట ఆ స్థలం అంతా అక్కడ ఒక చిన్న కృష్ణుడి బొమ్మ పెట్టి కింద కృష్ణ దేవాలయమో నేను ఒక బోర్డు ఒకటి పెట్టాననుకోండి అప్పుడు ఇక్కడికి ఇప్పుడు మంది వస్తే అప్పుడు రెండు మంది వస్తారు ఈ పైకి ఆ రెండు మందిలో ఇరవై మంది పాఠానికి వస్తారు నూట మంది కృష్ణుని దేవాలయాన్ని దర్శనం చేసుకునేందుకు వస్తారు అక్కడ ఏదైనా పురోహితుని పెట్టి పూజలోకి చేయించినట్లయితే ఆ పూజలు చేసుకునికొస్తారు కృష్ణుడు కంటే కృష్ణుడు అంటే కొంత ఆకర్షణ తక్కువ ఉంటుంది కృష్ణుడన్నా రాముడన్నా సాయిబా అయితే బెస్ట్ బాగా ఎక్కువ జనాభాని అంటే కామ్య కర్మలకి రిలేటెడ్ ఉండాలి పక్కన నవగ్రహ మంటపం ఒకటి పెట్టాలి తప్పనిసరిగా నవగ్రహ మంటపం పెడితే నీకు వచ్చే ఆకర్షణ నవగ్రహ మంటపం లేని దేవాలయానికి ఉండదు ఈ లుక్ ఫర్ ఇట్ ఈ వాంట కాబట్టి కాబట్టి కేవలము కర్మకాండ కోసం మూడో రకాల వ్యక్తులు వస్తారు మూడు రకాల వ్యక్తులు వస్తారు స్వామిజీ యొక్క ఆశ్రమం అప్పుడు నేను ఎలా ఓకే మంచిది నీ ఆశ్రమానికి ఎలాంటి వాళ్ళు వస్తారని చెప్తున్నాను నేను చెప్తున్నా ఐడియల్ సిచ్యువేషన్ ఏంటంటే మొదటి కేటగిరీ వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయాలి సెకండ్ అండ్ థర్డ్ గుడ్ డిస్కరేజ్ చేయాలి పాజిటివ్ గా చేయాలి లేకపోతే సంసారం పెరిగిపోతుంది వ్యక్తి పూజని చేయాలి తర్వాత కర్మకాండని సన్యాసి కర్మకాండీ సన్యాసి ప్రమోట్ చేయనక్కర్లేదు కర్మకాండ కర్మకాండని ప్రమోట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు సన్యాసి పనికట్టుకునే కర్మకాండ తి కామ్య కర్మాన్ని సన్యాసి ప్రమోట్ చేయడం ఇట్ గో సిగ్నెస్ ది స్పిరిట్ ఆఫ్ టీచింగ్ టెక్నికల్ గా ఒక పర్టికులర్ యాక్షన్ తప్పు అని నేను అన్నా ఇట్ గో సిగ్నిస్టి స్పిరిట్ స్పిరిట్ సరితరం ఇప్పుడు నేను ప్రోత్సాహం చేసి మనందరం ఏదో సర్పదోషం ఉంది దాని నివారణ కోసం యాద్దాండి రండి నేను చెప్తాను నాకు వచ్చు మంత్రాలు మీరు నన్ను అంత తక్కువగా అని చెప్పి నాకు ఏంటండి నేను అవన్నీ జరిగిన నేను దేవాంతకున్నాను నాకు అవన్నీ వచ్చు నేను కూడా అగస్త్యుడు ఆకోషణం పట్టినట్టు ఆకోశణం పట్టేసి ఒక పెట్టి అక్కడ పెట్టాను నా దగ్గర పుస్తకాలు కూడా ఉన్నాయి పుస్తకం తీసి నేనే చేత కూర్చున్నానంటే మీ చేత మొత్తం వ్రతం నేనే తీసేవారు అసలు నేను నిజం చెప్తున్నాను కానీ ఐ డోంట్ డూ దాట్ ఎందుకంటే కర్మకాండాన్ని ఎంకరేజ్ చేయటా అని చెప్పలేదు ఈ కథంతా ఎందుకు చెప్పానంటే దేహాభిమానము అనేది ఎలా ఉంటుంది అంటే వేదాంతాన్ని అడాప్ట్ చేసుకున్న సిస్టమ్స్ కూడా దేహాభిమానము చాలా ఎక్కువగా ఉంటుంది దేహాభిమానాన్ని ఎవరు ఖండించరు పాఠాలు చెప్తారు దేహాభిమానం గురించి చెప్పరు దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చెప్తారు వాళ్ళు కూడా దేహాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఇతరులకు కూడా దేహాన్ని జాగ్రత్తలో చూసుకోమని పాఠం చేస్తాను దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే నేను ఐఎమ్ నాట్ ఎగ్నస్ట్ ప్రాక్టికల్ హెల్త్ పాయింట్ ఐ నాట్ ఎగ్నస్ట్ సో బట్ దిస్ట్రైన్ మస్ట్ బి రిఫ్రైన్ అంటే గట్టిగా మనం ఎక్సర్సైజ్ చేయండి పదే పదే చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే నో దాట్ యు ఆర్ నాట్ యువర్ బాడీ నో దాట్ యు ఆర్ నాట్ యువర్ మైండ్ నో దాట్ ఫస్ట్ యూ సెటిల్ దాట్ ఆ ఇష్యూ నువ్వు సెటిల్ చేయండి అంతవరకు నువ్వు వేదాంతం గురించి మాట్లాడుక ఓ మహాత్మ ఏమన్నారో తెలుసుకున్న నాతో కంటే నేను ముక్కు మీద వేలేస్తున్నా ఆయన ఏమన్నారంటే అధ్యాత్మ విద్యలో ఉన్న సాధకులు తమ సాధనా మార్గంలో చాలా ప్రారంభ దశలోనే ప్రాథమిక దశలోనే దేహాత్మాభిమానానికి అతీతంగా ఎదగాల్చుకుంటుంది అన్నారు ఎంత మాట అన్నవాబు అనుకున్నాను ప్రాథమిక దిశలోనే అసలు ఎదగాలి అంటే అది దాటేస్తే గానీ వీరికి అసలు గ్రోత్ ఉండనే ఉండదు అని చెప్తారు ఈస్ వెరీ ట్రూ కాబట్టి దట్ ఈస్ ది టాపిక్ ఆఫ్ దిస్ సెక్షన్ మంచిది వాళ్ళకి అర్థమైపోయింది ఛాయాత్మే ఆత్మ అని తెలిసేసుకున్నారు అప్పుడు ప్రజాపతి రువాచ ఆ మంత్రం జరివేశామా మనం లేదు అందాం సౌహ ప్రజాపతి రువాచ ध्वल सुवसनौत भूवा उदशरावेक्तिध्वल सुवसनौ परस्कृत भूवा उदशरावे अवेक्तांचक्रा సౌహ ప్రజాపతి రువాచం దగ్గర కొంత మంచి చెప్తుంట వాళ్ళిద్దరిని ప్రజాపతి తెలిసారా ఏం తెలుసుకున్నారా అన్నాడు వాళ్ళు వేలమోహం వేశారు మా వేలమోహం చెప్పారుగా ఛాయాత్మ ఆత్మ అని చెప్పారు డాడు కానివ్వండి ఇంకో పని చేయండి కంటిన్యూగా ఎక్స్పర్ మంచి అంటే అర్థం ఇంకా టీచింగ్ పూర్తి కాలేదు మీరు తెలుసుకున్నది కంప్లీట్ కాదని అభిప్రాయం అని ఆయన అభిప్రాయం ఆయన ఏమన్నా అంటే చూడండి మీరు బ్రహ్మచర్య వేషంలో ఉన్నారు బ్రహ్మచారులు అలంకారాలు అవి చేసుకోకూడదు బ్రహ్మచారులు ఎలా ఉండాలి సింపుల్గా ఉండాలి అంతేగాని అలంకారాలు చేసుకో బ్రహ్మచారులు సన్యాసిలో అలంకారం చేసుకోకూడదు ఫ్యాషన్గా తెచ్చుకోకూడదు వాళ్ళు ఎలా ఉండాలంటే కొంచెం రగ్గెడిగానే ఉన్నాయి కామకోటి పెద్దవారు అనేవారు బాగా దృఢంగా బలిసి ఉన్న సన్యాసి భర్త ఉన్న కుర్రవాడు వీటిని ఏమంటారంటే విపరీతాలన్న ఎలా ఉండాలంటే ఎలా ఉండాలంటే బట్ట తిక్కునిగా ఉండాలి సన్యాసి కుర్ర పిల్లాడు చక్కగా పుష్టిగా జలుగువాడు పుష్టిగా ఉంటారు కానీ మనకు ఎలా కనపడుతుంది న్యూట్రిషన్ కొంచెం తక్కువ ఉండడం చేత పిల్లలు పాపం రోడ్డు మీద పిల్లలు బట్ట కిక్కుంటారు వాళ్ళు న్యూట్రిషన్ ఉండదు ఈ సన్యాసి వీడి మాన్సి న్యూట్రిషన్స్ వ్యక్తంగా ఉంటారు ఇది ఇది విపరీతం ఇది అని అన్నారు ఆయన ఆయన గొప్ప మహాత్ములు కనుక అంత మాట అనగలిగా నాకు కూడా నేను ఉంటా మనం ఇంత దృఢంగా ఎందుకున్నావా అని అనుకుంట అంటే తపస్సు చేయటం చేతకాక అలా ఉండిపోయామని అధిపతి రానివే ద స్పిరి పాయింట్ సో సౌహ ప్రజాపతి రూపాచ ప్రజాపతి గారు చెప్తున్నారు సాధు అలంకృత బ్రహ్మచర్య వేషం తీసి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను చక్కగా అలంకారం చేసుకోండి అలంకారం అంటే ఇంద్రుడు విరోచనుడు కదండి ఒకడు దేవరాజు ఇంకొకటి అసూలరాజు వాళ్ళు ఏవో ఆభరణాలు పెట్టుకుంటారు కిరీటం పెట్టుకుంటారు ఈ చేతులదేమో అలంకారాలు పెట్టుకుంటారు ఏవో పెట్టుకుంటారు అలంకారాలు చేసుకోండి సుభి ముదగ బట్టలు అవతల వారాయండి శుభ్రమైనటువంటి పట్టు వస్త్రాలు మీరు కట్టుకునేటువంటి ఖరీదైన వస్త్రాలు ఉంటాయి వస్త్రాలు ఉంటాయిగా అవి తట్టుకోండి ఒక ఒక బటన్ షాపతనం రాధాకృష్ణ టెక్స్టైల్స్ అని ఉందో ఒకటే అమ్మ రాధాకృష్ణ అనే పేరు ఎందుకు చిన్నదో తెలీదు దాని యజమాని నన్ను చూశాడు ఎక్కడో కలిసాం కలిసి ఇప్పటి చూడండి నేను మొత్తం పెద్ద సన్యాసులందరికీ కూడా కష్టం మేడ్ డ్రెస్సులు నేను ఇస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రజాధిపతికి డ్రెస్సులు నేనే సప్లై చేస్తా ఈ సన్యాసికి నేనే సప్లై చేస్తా వేగో సన్యాసం తీసుకుంటానో అదే అంటున్నావు అమెరికా అదే ఉంటున్నావు కాబట్టి కష్టం లేదు నీకు ఎలాంటి ట్రస్టులు కావలిస్తే అది నేను సప్లై చేస్తా అని నాకు ఆఫర్ చేశాడు నీకు మంచి సరసమైన ధరలకి నేను సప్లై చేస్తా ఇయర్ మొత్తానికి అని ఆఫర్ చేస్తాడు రీజన్ సూపర్ లవ్ ఈ ఈ ముత వేషాలు పక్కన పారేసి మంచి ఖరీదైన వేషాలు మీరు వేసుకోండి పరిష్కృతం భూత్వా ఇలాగే బెడ్డల ఉన్నారు చక్కగా హెయిర్ స్టైల్ అంతా చూసుకోండి పరిష్కారం అంటే రెండు మ్యానుక్యూరిస్ట్ అండ్ హెయిర్ స్టైలిస్ దాన్ని పరిష్కారం ఉంటారు నిజంగా ఈ పరిష్కారం చేసుకోండి మ్యానుక్యూరిస్ట్ బాగుండే పోయి ఆ మ్యానుక్యూరింగ్ ఏదో ఏడవండి తర్వాత పరిష్కారం చేసి ఇది కూడా చక్కగా హెయిర్ స్టైల్ అంతా పెర్ఫెక్ట్ గా పెట్టుకోండి ఉన్నారు మీరు ఈ పని చేయండి ఆ తర్వాత ఏం చేస్తారు మళ్లీ వెళ్ళి ఉదయసారో చూడండి ఉదయరా అదే తాగి ఎక్కడా చేసి మా నాన్నగారు అంటూ ఉండేవారు ఎరా మీరు సైన్స్ అంటారు కదా నేను అప్పుడు సైన్స్ ఏదో అడిగివ్వండి కొంత ఏదో సైన్స్ లో లేదు పెట్టివండి సైన్స్ అంటారు కదా మీరు మీరు ఎక్స్పెరిమెంట్లు చేస్తారా అంటే అవును చేస్తూ ఉంటాం అంటే ఎరా ఇలాగే చేస్తారా ఎక్స్పెరిమెంట్లు మా చాందోదోపని శక్తిలో ఉన్నట్టుగానే చేస్తారా ఎక్స్పెరిమెంట్ లో అడిగేవారా ఎందుకంటే ఇక్కడ చాలా చాలా ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ చూడండి ఎలా ఉందా అంటే అంటే నేను ఏమో చెప్పేవాడి అంటే ఎక్స్పెరిమెంట్లు ఎంత సింపుల్ ఉంటావు ఇంతకంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి కానీ మరి దాని నుంచి వచ్చేటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి అవి సింపుల్ గానే ఉంటాయి ఎక్స్పెరిమెంట్ మాత్రం చాలా హడాహడిగా కాంప్లికేషన్ గా ఉంటాయి ఆయన అనేవారు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చాలా సింపుల్ గా ఉంటుందని నువ్వు అనుకున్నావు ఇక్కడ చూసే నిర్ణయాలు మాత్రం చాలా ఫార్లీ కన్క్లూషన్స్ డ్రా చేస్తాం ఇప్పుడు ఈ మంత్రంలో మీరు కూతురు సో తర్వాత మీ ముఖాన్ని మళ్ళీ ఇంకోసారి ఉదశారావంలో చూసుకోండి అంటే ఆయన అభిప్రాయం ఏంటి ఇప్పుడు కొత్తగా ఉదయరావంలో చూస్తే వచ్చేటువంటి క్షయాత్మ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ధరకి కూడా క్షాయాత్మతో మీరు కంపేర్ చేసుకుని కంపేర్ అని కాంట్రాక్ట్ చేసుకుని ఆత్మస్వరూపాన్ని గురించి ఏమైనా నిర్ణయానికి రాగలుగుతారా లేదంటే ఇంతకు ముందు మేము చేసుకున్న నిర్ణయమే పక్కా ఇంకా అదే అజ్ఞానంలో కొనసాగుతారా ఏం చేస్తారు వీళ్ళు అది చర్చ సరే వీళ్ళేం చేశారు ఉదశరావే అదే కాక్రాపే చక్కగా ఆయన చెప్పినట్టే చేశారు అలాగే సాత్వలంకృతం సువసనవు పరిష్కృతం భూత్వా మూడు విస్తున్నారు అలా చేసుకుని ఆ ఉదయ రావంలో చూశారు చూసి వీళ్ళు నోరుముస్తూన్నారు ముఖాల మీద చిరునవ్వులు మహానందంగా ఉన్నారు అంటే అర్థం ఏంటనమాట ఇంతకు ముందు వచ్చిన నిర్ణయం వాళ్ళకి సరిపడిపోయింది ఇంకా దృఢపడింది కూడా వెంట ఆ తప్పు నిర్ణయం ఇంకా గట్టి పడింది అయ్యేలు మోహనిస్తాం మళ్ళీ ఆ తప్పు నిర్ణయంలోనే కంబుకు పోయిట్లా ఉన్నారని ఆయన మళ్ళీ అనుకుని వీళ్ళు ఏం చెప్పకున్నా ఆయనే తిలిచి ఎరా ఏమి నిర్ణయం చేశారు అని అడుగుతున్నాడు కిం పశ్చి అదే మంత్రం దీన్ని మేమంత్రంహపున ప్రజాపతి వాళ్ళ బుద్ధిలో ఛాయాత్మే ఆత్మ ఛాయే ఆత్మ అనే నిశ్చయంలో ఉన్నారు వాళ్ళు ఆ నిశ్చయాన్ని పక్కన పెట్టాలి ఇప్పుడు కూడా ఆత్మ జ్ఞానము అంటే వాట్ ఈజ్ నాట్ ఆత్మ అని చెప్పడమే పని కాబట్టి ఛాయ ఆత్మ అనుకుంటున్నాడు కదా ఛాయ ఆత్మ కాదు దేహము ఆత్మ కాదు అని వాడు తెలుసుకోవాలి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అది వాడు ఉంటే ఏం చెప్పడం ఎవరివాడు చెప్పడం కాదు ఎవరికి వాడు దాన్ని అనుభవానికి తెచ్చుకుని తెలుసుకోవాలి వీళ్ళేమో ఛాయే ఆత్మ అనే నిశ్చయంలో ఉన్నారు ఆ నిశ్చయాన్ని ఆ తప్పును కరెక్ట్ చేయాలి దానికోసమని ఎక్స్పెరిమెంట్ని ఆయన రిఫైన్ చేస్తున్నారు ఓకే మీ ఇంట్లో మీరు ఎలా అయితే ఇక్కడ గురువు గారింట్లో ఉన్నప్పుడు ఏవో మొదట వస్త్రాలు అలంకారాలు అది ఉండవు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు రాజప్రసాదంలో ఉన్నప్పుడు ఎలాగైతే అలంకారం చేసుకునేవారో అలా చేసుకోండి యథాస్మగృహే ఇప్పుడు దేవాలయాన్ని దేవాలయానికి లేదా సన్యాసుల దగ్గరికి వస్తే ఇచ్చేపుడు అలంకారాలు ఒక మొత్తంగా చేసుకొస్తారు మామూలుగా చేసుకుంటారు కానీ పెళ్లిళ్ళకి దానికి వెళ్ళేప్పుడు కొంచెం గిట్టిగా అలంకారం చేసుకుంటారు పురుషులు కాని స్త్రీలు కానీ కాబట్టి మేం ఎలా చేస్తుంటారో అలా చేసుకుంటారు కాంట్రాక్ట్ రావాలి ఎందుకోసం సువాసన మహా అర్హ వస్త్ర పరిధానవు అంటే మంచి విలువైన అర్హ అంటే ఖరీదు పెద్ద ఖరీదైన అంటే మంచి విలువైనటువంటి వస్త్రాలన్నీ కట్టుకోవడం పరిధానము అంటే ధోతి కింద కట్టుకుని బుధం మీద కండువా వేసుకోవడం ఆ రకం పరిధానము అంటూ కట్టుకునేది ధోతి మొదలైనది కండువా అవి మంచి ఖరీదైనవి కట్టుకోండి మీరు చక్కగా మంచి ఖరీదైనవి కట్టుకోండి మంచిది పరిష్కృతూ అది పరిష్కారం అంటే అది మురారి మురారి అంటే మన సురపుడికి మురారినే వస్తాయండి నేను మురారి మీకు కత్తి రేజరు తర్వాత ఇంతే కాకుండా ఆ నెయిల్ కటర్ కూడా తీసుకొస్తుంది నెయిల్ నఖ నికుంతనము అంటారు ఈ నఖ నికురంతనం ఆరోధ్యాయంలో వచ్చింది సాందోళన లో ఆరోధ్యాయంలో నెయిల్ కటలు ఉండే అంటే నఖనికురుంతనం అన్నది ఒక మంచి ఖరీదైన ఒక ఇన్స్ట్రుమెంట్ ఆ రోజుల్లో మనం అనుకోవాల్సి సో ఆయన అదే చిన్న లోమోత్ పేరంతా కూడా కట్ చేసుకుని వాళ్ళ క్రాందు అది పెట్టుకోండి పెట్టుకున్నారు తర్వాత ఓ తెలుగులో గోదుగుల్లా అంటారు వాడు తీసుకొస్తారు వాడి దగ్గర ఉంటుంది ఆదరాలు దాని మీద పదును పెడతా అది వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ మురారి దగ్గర ఉంటుంది ఇది ఆధునిక మురారుల దగ్గర ఉండదు కానీ పాతకాలపు మురారి దగ్గర ఉంటుంది సో నేను ఎదుగుతును ఆ నఖాల నఖాలని వర్తిస్తాడు బాగా చేస్తాడు ఎదురే అది కూడా మీరు చేయించుకున్నారు చెప్పాడు కదా ఆయన చేయమని చెప్పాడు కదా కాబట్టి చేయించుకున్న భూత్వా అప్పుడు వెళ్ళి చక్కగా ఉన్నారు వెళ్ళి ఉదశరాలంలో చూసుకుంటున్నారు ఉదసరాలే పునరి పునరిచే తాము తిరిగి చూడమని ఆయన సలహా చెప్తాడు ఇహితం ఆయన శంకర్లు దాన్ని ఎంత గట్టిగా పరిశీలించేస్తున్నారు చూడండి ఇంతకు ముందు మంత్రంలో ఏం చెప్పారంటే బుధశరావ ఆత్మానవేక్ష అని చెప్పారు అంటే బుధశరావంలో మీ ముఖాలను మీరు చూసుకుని ఆత్మస్వరూపాన్ని గురించి మీకు ఏదైనా తెలియదుంటే అది నాకు చెప్పండి అని చెప్పారు ఇక్కడ అలా చెప్పలేను మీకు ఏది తెలియదో అది నాకు రిపోర్ట్ చేయండి అనే మాట అనలేదో చూసుకోండి అన్నాడంతే సో ఇహక ఏదాతం తన్నే ప్రభూతం ఇది నా ఆదిదేశి రిపోర్ట్ చేయండి అనే ఆదేశాన్ని మాత్రం ఇవ్వలేద ఆదేశం ఇచ్చి కూడా ఒక ఇంతకుముందు ఆదేశం ఇచ్చేది వాళ్ళు ఏం చెప్పలేదు ఇక్కడ ఇవ్వలేదు ఏమైనా దానికి సిగ్నిఫికెన్స్ ఉందా అంటే చూద్దాం ఏమో ఉందేమో సాధ్వలంకారాది కృదశరావే అవేక్షణ అపనీత సని ప్రశ్న ఇప్పుడు చక్కగా అలంకారం చేసుకుని ఉదశరావంలో చూడమన్నాడు కదా అలా ఎందుకు చెప్పాడు ఛాయాత్మ అనే నిశ్చయాన్ని వాళ్ళ వాళ్ళ బుద్ధి నుంచి తొలగించడం అని కదా మనం అనుకున్నాం అది ఎలా తొలగిపోతుంది చక్కగా అలంకారం చేసుకుని వెళ్ళి ఉదశరాధంలో చూసి చూస్తే ఆత్మ అనగా ఈ ఛాయ కాదు అనే నిర్ణయం ఎలా వస్తుంది అసలు అదే ఆ విధంగా ఆయన అలా ఎందుకు అనుకున్నాడు అసలు వదిస్తుంది అని ప్రశ్న ప్రశ్న తెలిసిందండి అదే అంటున్నారు ఆయన సాధ్వలంకారాది కృత్వ ఉదశరాదే అవేక్షణ ఈ అవేక్షణం ఇంతకు ముందు చేసిన అవేక్షణం వారికి ఏం సంతోషం ఛాయే ఆత్మానికి సంతోషమవుతుంది దానికి భిన్నమైన అవేక్షణ అంటే సాత్వలంకారాదులు చేసుకుని మళ్లీ అవేక్షణం చేశారు మరి ఇప్పుడు దీనివల్ల ఛాయాత్మ అనే నిశ్చయం ఎలా పోతుంది అసలు ఎలా మెకానిజం ఏమిటి ఆయన ఉద్దేశం ఏమిటి అలా చెప్పడంలో ఆయన మనస్సులో ఉన్న అభిప్రాయం అని ప్రశ్న దానికి సమాధానం చెప్తున్నారు సాత్వలంకారీనా ఆగంపుకా ఉదరావే యరీరసంబద్ధానా శరీరకర పూర్వం బూవీ గమ్యతే మంచి విచారం వాళ్ళు కనుక బుర్రన్న వాళ్ళైతే వాళ్ళకి తెలిసిపోతుంది ఎలా తెలిసిపోతుందంటే ఉదయరావంలో చూసుకుంటాడు చూసుకుంటే శిరస్సు మీద చేసుకున్న అలంకారం ఇంతకు ముందు లేదు ఇప్పుడు వచ్చింది ఆగంతుకము అంటారు ఒరిజినల్ గా లేదు ఇప్పుడు వచ్చింది అది వచ్చింది మీకు అక్కడ కనపడుతుంది ఉదయరావంలో కనపడుతుంది తర్వాత నఖాలకి చేసుకున్న అలంకారం ఉదయరావంలో కనపడుతుంది కొత్త కొత్త వస్త్రాలు పెట్టుకున్నారు అది ఉదయరావంలో కనపడుతుంది ఆగంతుకాలకేస్తే ఛాయలు కనపడుతుంది ఇంతకు ముందు శరీరం యొక్క ఛాయ కనపడినంత మాత్రం ఆమె ఛాయే వీళ్ళ ఆత్మనుకున్నారు ఆగంతకములు ఆత్మ కాదు కదండి ఆగంతకములు అగంతకములే ఒరిజినల్ కాదు కదా ఛాయ ఆత్మ అయితే ఆగంతకాలకి ఛాయ ఉండరాదు ఆత్మ కాని వాటికి ఛాయ ఉండరాదు కానీ ఆగంతుకములు అనాత్మలు వాటికి ఛాయ కనపడుతోంది ఛాయ కనపడి అనాత్మలు ఆగంతకములు ఛాయని కలిగిస్తున్నాయి అనే నిర్ణయం గనక వారు సరిగ్గా చేసుకుంటే ఏది ఏది ఛాయను కలిగిస్తుందో అది అది ఆగంతుకమే కానీ ఒరిజినల్ కాదు కాబట్టి ఛాయ ఆత్మ కాదు అని వీళ్ళు ఆ పని వీళ్ళు చేస్తారా అని ఆయన వాళ్ళ వల్ల ప్రోత్సాహం చేశారు అర్థమైందండి రాజ్యూ ఇప్పుడు చూడండి అక్కడ వాక్యం సో స్వార్ధ్వలంకార సుమసనములు మొదలైన ఆగంతకములు ఏవైతే ఉన్నాయో వాటికి ఉదయరావంలో ఛాయాకరత్వం ఉంది అది కూడా ఛాయను కలిగిస్తున్నాయి ఎలా కలిగిస్తున్నాయో తెలుసిన యథా శరీర సంబద్ధానం ఏం శరీర శాపు ఛాయాకరత్వం ఒంటి మీద పెట్టుకున్న నగలు వస్త్రాలు ఎలా అయితే ఛాయను కలిగిస్తున్నాయో శరీరము కూడా అలాగే ఛాయను కలిగిస్తుంది ఏమైనా తేడా ఉందా ఏమీ ముఖం ఛాయ్ ఎలా కనపడిందో మెడ ఛాయ ఎలా కనపడిందో మెరకు పెట్టుకున్న అలంకారం యొక్క ఛాయ కూడా సరిగ్గా అలాగే కనపడింది ఛాయాకరత్వము అనే అంశంలో శరీరానికి శరీర సంబద్ధములైన శుభ సమాధులకి వేలిపేరలేదు దీన్ని శరీర ఛాయాకరత్వము అది ఆత్మలక్షణం కాదని అది అనాత్మ లక్షణమని చెప్పాల్సింది ఖచ్చితంగా ఒకవేళ ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఛాయాకరత్వం ఈజ్ నాట్ ది క్లించింగ్ ఎవిడెన్స్ జస్ట్ బికాస్ ఛాయా దేర్ ఫోర్ ఛాయా ఇస్ ది ఆత్మా అన్నడానికి వీలు లేదు ఎందుకంటే ఆత్మ కాదని స్పష్టంగా తెలుసుకున్నటువంటి ఆభరణము వస్త్రము కూడా ఛాయని కలిగిస్తుంది కాబట్టి అది యాంబిజీవస్ హేతు అయిపోలేదు వెరీ యాబిజీవస్ అనీత్ వివోకల్ గా లేదు పీపుల్ అయిపోయింది కాబట్టి ఏం వస్త్రం వల్ల ఛాయ కలుగుతోంది దేహం వల్ల ఛాయ్ కలుగుతోంది ఛాయ కలిగింది ఆత్మ అని ఇంతకుముందు మనం నిర్ణయం చేసేమే ఆ నిర్ణయం ఏం బాగోలేదు యూ కెనాట్ క్లియర్లీ స్టే వెదర్ వాట్ ఎవర్ క్రోస్ చే ఆత్మా అని చెప్పడానికి వీరు లేని పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే వస్త్రము ఛాయను కలిగిస్తోంది దేహం కూడా ఛాయను కలిగిస్తుంది ఏముంది తేడా ఏంది వీటికి అనే నిర్ణయానికి వీడు రావాలి ఇక్కడ స్పిరిట్ ఏంటంటే టెక్నికల్ దపిస్త పాయింట్ బట్ మోర్ దాన్ ది కెక్నిక్ ఆల్ ద స్పిరిట్ ఏమిటంటే వాట్ ఎవర్ ఇస్ ఛేంజ్ ఇస్ నాట్ యూ దిస్ ఇప్పుడు కూడా మనిషి నేను చాలా ఆగ్రహంతో చెప్తూ ఉన్నవాడి ఈ పాయింట్ అంటే నాకు అనిపించింది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అని ఈ పాయింట్ని బట్టి మనిషి తన స్వరూపానికి దగ్గర అవ్వడానికి అవకాశం ఉండే పాయింట్ అని నాకు అనిపించింది నేను అలా చెప్తూ ఉంటాను నాకు హేవస్తో అది సో అదేమిటంటే ఇప్పుడు ఇక్కడ నేను కూర్చొని ఈ మేను అని ఉన్నాను నేను ఈ మేను లో రెండు అంశాలున్నాయి వాట్ ఐ టేక్ మై సెల్ఫ్ టు బీ అయా దట్ ఈస్ వాట్ ఐస్ అయామ్ దే టూ యాక్సెప్ట్స్ ఒకటి చేంజింగ్ లేకొకటి చేంజ్ లే మొబైల్ ఇమ్మొబైల్ రెండు ఉన్నాయి దీంట్లో మన జీవితం అంతా కూడా ఈ మొబైల్ లో నిమజ్జనం అయిపోయి ఆ ఇమ్మొబైల్ ని మనం పూర్తిగా విస్మరించి బతికేస్తుంది ఇప్పుడు హెయిర్ ఉందనుకోండి హెయిర్ అది చేంజ్ఫుల్ దాన్ని ఆత్మ అనుకుంటే అంత మూర్ఖత్వం అదే కానీ ఇంకొకటి చేంజ్ఫుల్ ఏమంటే హెయిర్ చేంజ్ఫుల్ వేర్ ఫోర్ ఆత్మ దేహం మాట ఇట్ ఈజ్ చేంజ్ఫుల్ ఆత్మ కాదు ఎందుకంటే ఒక లా ఉంది వేదాంతికి లా ఎంత తక్కువ లా అనమాట దానికి ఇంకా తేడా ఏముండదు ఏమిటంటే పరివర్తనశీలమైనది ఏదైనా పరివర్తనము లేని అంటే చేంజ్ లేని కూటస్థాన్ తర్వాత చేంజ్ లెస్ రియాలిటీ మీద ఉంటుంది ఇప్పుడు రైలు పరిగెత్తుతోందంటే కదలకుండా ఉండే పట్టాలు ఉండాలి అప్పుడే రైలు పరిగెత్తు పట్టాలు కూడా కదులుతున్నాయనుకోండి ఇప్పుడు రైలు పరిగెత్తాయి రైలు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది అట్లా పట్టాలు కదలకుండా ఉండాలి అప్పుడే రైలు కతికి అంతే కదండి అలాగే చేంజింగ్ ఉన్న చోట చేంజ్లెస్ రియాలిటీ దాని బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి అప్పుడే చేంజింగ్ అనేది కాబట్టి వాట్ ఈస్ చేంజింగ్ అది అన్ ఏదైతే పరివర్తనం చెందుతుందో అది అసత్యము పరివర్తనం చెందడం చేతనే అసత్యం అయిపోతుంది ఇప్పుడు ఉన్నది మరుక్షణంలో లేకపోతే దాని తర్వాత అది అసత్యము అనిత్యము అండ్ అనాత్మ అవుతుంది దిట్టుంది అది సత్యతత్వం కాదు అది నిత్యం కాదు అది ఆత్మ కాదు ఎందుకంటే చేంజింగ్ కనుక శరీరం కూడా అంటే చేంజింగ్ అది ఆత్మ కాద ఆన్ని వీడు గ్రహించాలి చేంజ్ ఎప్పుడైతే చేంజింగ్ ఆత్మ కాదని సాక్షిగా వీడు ఆ సాక్షితత్వమే చేంజ్ లెస్ రియాలిటీ దాని ఎందు నిలిచి ఉంటాడు కాబట్టి తన ఎందు ఉన్న చేంజ్ లెస్ రియాలిటీని పట్టుకునే ప్రయత్నం చేయాలి కాని చేంజింగ్ తోటి మనం ఎక్కువ కాలం వేగకూడదండి ఏదో చిన్నప్పుడు ఆ వయస్సు అజ్ఞానం అలాంటిది అధ్యాత్మ విద్యకి ఇంకా వీడు రాలేదు కాబట్టి చేంజింగ్ థింగ్స్ తోటి వాడు వెళ్లాడుతూ చేంజింగ్ థింగ్స్ అంటే ఇది ఎనర్జీ ది వరల్డ్ ఈజ్ చేంజింగ్ the planets are changing the stars are changing the time is changing chronological time is changing body is changing sensations are changing mind is changing endukandi the personality is changing it is so na antarodane nenu nenane viri ahankaranga cheptadu adithyam chedu endukandi ipudu nenu ikkada kurchuni jawaradusti ga paatham cheptostunna ఇది ఒక కడుపులో పోతొచ్చాయనుకోండి ఇది జబర్దస్త్ ఎంత గాలిలోకి పోతుంది అదికమే డిఫరెంట్ దర్శనం వేలమోహం వేసుకునే ఏమండవో నన్ను డాక్టర్ దగ్గరికి మోసలు పొందవే అని ప్రాధాన్యపడే మనిషిని అయిపోతాను నేను మనిషి ఎందుకు పనిరాలని చెప్పన్నారు నిజంగా అంత చేంజ్ ఫుల్ థింగ్ అదే కానీ మరొకట్లేదు అది పర్సనాలిటీ ఇవన్నీ చేంజ్ అయితే అన్ఫార్చునేట్ ఏంటంటే మనకు పట్టినటువంటి దురదృష్టం ఏంటంటే మన బతుకంతా మన శక్తి యుక్తి అంతా కూడా చేంజ్ లోనే ఇన్వెస్ట్ అయిపోతాం చేంజ్ అలాగా రికగ్నైజ్ కాకుండా అన్ గా అలా నిగిరిపోయింది వీడు బతుకు తెల్లకపోతుంది కానీ వీడు ఆ చేంజ్ రియాలిటీని వీడు తెలుసుకోలేకపోతాడు అదే ఆత్మ కాబట్టి చేంజింగ్ ను వదిలిపెట్టు ను పట్టుకో అని చెప్పడం కోసం ఆయన ఆ చేంజ్ ఫుల్ ఐటమ్స్ ని పాయింట్అవుట్ చేశారు సుభర్షణ అది ఆగంతుకము ఇంతకు ముందు లేనిది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఉన్న తర్వాత పోతుంది చూసుకోను అని ఆ పాయింట్ దట్ ఈస్ ది స్పిరిట్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే ముందుకు వెళ్దాం శరీరైత దేశాం లోమనఖాదీనా నిత్యేతా అఖండితనా ఛాయాకరత్వం పూర్వమాసీ లోమాలు ఉన్నాయి లోమాన్న హోమాన్న ఒకటే కేశాలంకోండి జుత్తు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కానీ లేకపోతే మరో దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దుట్టిస్తారు ఎందుకు ఇస్తారు అని అర్థం ఏంటి అర్థం దానికి అనేక రకాలుగా పెడతారు ఒక థియలాజికల్ ఏమిటంటే మనిషి పాపాలన్నీ దుట్టుని పట్టుకుని వేలాడతాయి అని ఒక థియలాజికల్ ఎకడో ఉంది సర్వే పాపా చేసే తిష్టం అని ఉంటుంది అనుష్ప్ ఉంటే అది ప్రమాణం కాదు అది అనుష్ప్లో ఉంటే ప్రమాణం అర్థమైందా మీకు కాబట్టి ఓ అనస్థూపులు ఉంటుంది ఇప్పుడు నేను పెట్టలేదు అనస్తూపులు ఓపిక కూర్చుని పెట్టితే పెట్టాను పెట్టింది ఉంది కాబట్టి పాపాలు జిట్టును పట్టుకుని ఉంటాయి కాబట్టి వీడు ఏం చేస్తాడు ఆ ముండనం చేయించేస్తాడు అయితే పాపాలు పోవాలంటే ఊళ్ళో ముండనం చేయిస్తే పోదు అది దేవాలయానికి రిలేటెడ్ పెట్టాలి కాబట్టి సో ముండనం చేయించేస్తుంది అయితే మీరు ఆలోచించాల లేదు నేను చాలాసార్ని పాయింట్అవుట్ చేసానికి వీడు ముందనం చేయించి వెంటనే ఆ ముందరం చేయించి బయటికి రాగానే అక్కడ టోపీలు అమ్ముతూ ఉంటాను అక్కడే అమ్ముతాను అసలు వీడు ముందే ఒక టోపీ కొనుక్కుపోతాడు ఈ ఊళ్ళోనే కొనుక్కుపోతాడు ఈ ఊరులో టోపీ షాప్ ఉంది ఎక్కడుందో తెలుసా ఇంకో టోపీ షాప్ ఉంది ఎక్కడ ఎవరికైనా పరిస్థితి ఎక్కడుంది ఆవిట్స్ లో ఉంది జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదురకుండా కొన్ని చోట్ల ఉంది రైట్ సైడ్ టోపీలు సా హ్యా అతారుతా ఇ కొతపతికపోతే అందరూ అంత ముందు జాగ్రత్త ఉండంతా అని కాబట్ వీడు ఆ కళ్యాణ కత్తా అనే పేరు దానికి ఆ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు ఎందుకంటే కళ్యాణ సంస్కృతం కత్తా తెలుగు పదాం ఆ సమాసం ఎలా చేసారో అది నాకు కొంచెం ప్రాబ్లం అయితే ఉన్నాయి జీవగర్రా ఇత్యాదులు సాధులు ఉన్నాయి వాళ్ళని ఉన్నవాడిని నష్టం లేదు విశ్వనాథ్ సత్యనారాయణ గారు పుష్ప దోట అని రాశారు అవుతాడు ఆయన్ని ఎవరో అడిగారు సమాసమే నా ఇష్టం నేను సమాసం చేస్తాను నువ్వేదోడే ఇంకా ఆరోగ్యంగా కవులు కొంత నిరంకుశంగా ఉంటారు సో ఇంకొంతమంది మహాత్ములు కూడా తెలిసి చేస్తున్నారో తెలియదు చేస్తున్నారో కానీ కొన్ని దుష్ట ఇంటి దుష్ట సమాసాలు అంటారు ఇటు తెలియబోతున్న నేను మీకు నా అనుసం చెప్తున్నాము శ్రీ భగవాన్ భాగవతం అని ఫస్ట్ పేజీలో రాశాం అది మొదటి వాల్లా రాసి ఆరు పేజీలు ప్రింట్ చేసేసి మాస్టర్ కార్డు అది నా దగ్గర రప్తాత్ పెట్టుకున్నాను ఓరుగంటి గురుప్రసాద శర్మ గారు మంచి సంస్కృత బంధితులు ఆయన ఆయన వచ్చి భగవత ఏదో చేస్తున్నావు అని అన్నాను చేస్తున్నారా చేస్తున్నారా స్వామి ధ్యానం చేస్తున్నాను అన్నాను నాకు ఇతర స్వను ఆయనకి నేను గొప్పగా చూపించాను ఇది ఒక షేప్ లో వస్తుంది ఆయన మొట్టమొదటి మాట ఏమిటండి ఏ విధ సమాసం చేసి పెట్టే శుభ్రయ్యులు ఎందుకంటే శ్రీ భగవాన్ వేదవ్యాసకృత అనుకోకూడదు భగవాన్ ప్రథమ వేదవ్యాస కృత అన్న దైవీ సమర్థనీయమైన సమాసం కాదు ఇక్కడ సమర్థ పదవిధి అనే సూత్రం పాలిని సూత్రం పదముల రెండు వేరు పదాల మధ్య చేసేటువంటి విధి సమాసము విధి సమర్థ అది సమర్థనీయంగా ఉండాలి అక్కడ సమర్థనీయం కాదు భగవాన్ అనుకోడు ఏమనాలంటే మీరు అదే పదం పెట్టుకోవాలనుకుంటే భగవద్ వేదవ్యాస లేకపోతే బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మహర్షి వేద వ్యాస కర్త సమాసంలో కలిసిపోతుంది అప్పుడు వెంటనే కంప్యూటర్ దగ్గర కూర్చుని ఆ భగవాన్ తీసేసి మహర్షి అని పెట్టి మళ్ళీ ఆ ఫస్ట్ పేజీ ప్రింట్ తీసి తిరుపతిలో నాకు ఒక ఆయన పరిచయం ఉంటే ఆయన తెలుసు నాకు ఆయన ఆయన్ని ఫోన్ చేసి ఈ పొరపాటు జరిగిందండి వాళ్ళకి మాస్టర్ కాపీ చేరింది ఆ ఫస్ట్ పేజీ తీసేసి నేను పంపిస్తున్న ఫస్ట్ పేజ్ ఎక్కడ పెట్టాలి అని ఎవరిలో వెళుతుంటే వాళ్ళ ద్వారా ఈ ఫస్ట్ మీరు ఫస్ట్ వాళ్ళు నేను తీసుకున్నదండి శ్రీ మహర్షి వేదం చేస్త కృత అని అనుకుంటారు భగవాన్ అంటే ఆ విధంగా అంత ప్రాయశ్చిత్వం చేయాల్సి వచ్చింది ఏం చేయడం మరి తప్పు అది తప్పు ఎవరు పడితే వాళ్ళు గుర్తించలేదు ఎంత బాగుందో పేరు అనుకుంటారు కూడా శ్రీ భగవాన్ వేదం చేస్త క్రత అంటే అది సమర్థ సమర్థించకూడని సమాసం అనేది తెలుసుకోలేదు పండితుడికి మాత్రమే తెలుస్తుంది అది ఆ కొత్త ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మార్చించాను ఐ వాజ్ వెరీ ప్రౌడ్ గత ఇచ్చే అలాగే తర్వాత మీరు గమనించేనా లేదో ఓ పుస్తకం అది ఏదైతే చెప్పను మీరే చెప్తుంట ఓ పుస్తకంలో ఓ పేజీలో మిస్టేక్ వస్తుంది ఆ పేజీ లేకపోయినా నడిచిపోతుంది ఆ పేజీ అనవసరం ఏదో అలంకారం కోసం పెట్టింది నేను అంతే ఏం చేశానంటే స్కేల్ పెట్టి ఆ పేజీ అన్నీ తింపి ఆ పుస్తకాలు నేను డిస్ట్రిబ్యూట్ చేశాను అది ఎవరు గమనించారో గమనించలేదో నాకు తెలియదు ఆ పేజీ తింపేసి ఎందుకంటే మిస్టేక్ ఉంది అక్కడ అతి ఇది అనవసరం అది ఉండి చేసి ఉపకారం లేకపోగా మిస్టేక్ వల్ల అపకారం కథలో మంచిది మీరు గమనించలేదు గమనించిన వాళ్ళు నాకు చెప్పారు కదా ఈ బయట గమనిస్తారు చెప్పేసాను కదా రహస్యం వైపు పెట్టేస్తే ఇది గమనించడానికి కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే లోమము నఖములు ఉన్నాయి ఇవి శరీర ఏకదేశములు అంటే శరీరంలో పార్ట్స్ శరీరమే ఓ పెద్ద అనేక అంశాలు కలిసి తయారైంది శరీరం ఇవన్నీ ఒకటి ఐదు సింగిల్ ఐటెం కాదు అనేక మొక్కలు రెండు వందల ఆరు ఎముకలు ఉన్నాయని ఎనాటమీ వాళ్ళ క్యాల్కులేషన్ శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు అంటే ఆ శరీరం చూడండి ఎలా ఉందో అంటే ఎదురు కర్రలతోటి తయారు చేసినట్టుగా ఉంటుంది శరీరం అస్థి పంజాం ఫస్టు దీంట్లో లోమములు నక్కములు జుట్టు నక్కములు ఈ లోమాల నుంచి మం వీడు అహంకారం పాపాలు ఉంటాయని తీసుకుండి క్రియలాజికల్ అది కానీ అసలు రహస్యం ఏమిటంటే దేవుడి దిగుడు ముందర ఎందుకు తెలుసుకోవడం అంటే వీడి అహంకారం కేశాన్ని ఆశ్రయించి ఉంటుంది అహంభావం అహంకారము ఇతరే అండి చేస్తే అంతేతనే వీడు దేవుని సంతోషపెట్టి పుణ్యం సంపాదించడం కోసం ముందరం చేయించుకున్నా వెంటనే వీడి అహంకారానికి దెబ్బ తగులుతుంది ఆ ఉన్నడం వల్ల వీడి అహంకారానికి ఒక ఘాటా ఏర్పడింది అనమాట అందుకోసం ఆ ఘాటానికి ఎంతో తొందరగా వీలుపడితే ఎంతో తొందరగా ఫిల్అప్ చేయటం కోసం ఒక కోపం కొలపెడతారు అది అంటే ఇప్పుడు అహంకారము కేశములను ఆశ్రయించి ఉంటుంది అన్నదానికి చక్కని దృష్టాంతం ఒప్పుకుంటారా ఒప్పుకోరాబట్టి కేశాలను ఆశ్రయించి ఉంటుంది పురుషుల కంటే స్త్రీలు మరీ ఎందుకంటే స్త్రీలకి కేశ పాశమం అది సౌందర్యా ప్రధానమైనటువంటి పరిస్థితి పురుషులకే ఉండగాలి ఇంకా స్త్రీలకి ఆశ్చర్యమే ఉంది సో మొత్తానికి పురుషులు కానీ స్త్రీలు కానీ కేశముల ఎంతో అహంకారం అవుతుంది విజేతనే సన్యాసులకు ముండనాన్ని విధించాయి ఇప్పుడు ముండనం చేసుకుంటే హెయిర్ స్టైల్ ఉద్ధసం హెయిర్ స్టైల్ ఉండకూడదు ఎందుకంటే హెయిర్ స్టైల్ అన్నది దేహాభిమానంలో కూడా మరింత అధ్వానం అది దేహంతో ఏకదేశ్వరందు వీడు ఆత్మభావాన్ని కలిగి ఉంటాడు తర్వాత నిత్యత్వైన అభిప్రేతానాన్ని అంటాడు వీడు హెయిర్ స్టైల్ నిత్యం అనుకుంటాడు నిత్యం అనుకుంటాడానికి కూడా దేహం నిత్యం అనుకుంటాడు హెయిర్ నిత్యం అనుకుంటాడు ఏమంటారు హెయిర్ స్టైల్ అనిత్యము అని నిత్యానిత్య వస్తువు వివేకం గలవాడు హెయిర్ స్టైల్ కోసం అంత ఇబ్బంది పడతాడండి అంటారు నేను ఒక యంగ్ మ్యాన్ చూశాను మురారి దగ్గరికి వెళ్ళాను వెళ్లి బాగా చిన్నగా కట్ చేసి పారాయి రా అని చెప్పాడు అంటే వాడు అన్నాడు చిన్నగా కట్ చేసేస్తే అందంగా ఉండదన్నాడు అందం అక్కర్లేదు చిన్నగా కట్ చేసి పారాయన్నాడు వాడు వివేకంగా ఆ వివేక్ ఎలా ఉంటాడు వాడు అసలు హెయిర్ షాప్ కు వెళ్ళాడు వెళ్లి వచ్చాడు ఇప్పుడు వచ్చాడు వాడు ముఖం చూస్తే ఏం తినడు ఎందుకంటే వాడు కట్టే చేయనివ్వడదు ఆ స్టైలే దానికి ముఖ్యం హెయిర్ని నిత్యం అనుకుంటాడు మనిషి దేహము నిత్యం అనుకుంటాడు హెయిర్ నిత్యం అనుకుంటాడు ఏమండి ఈ లోప వీటికి నఖాలకి రంగోరి అర్థం ఏంటండి వాటి ఏంటో ఒక నిత్యత్వ భావన ఉన్నట్టే కదా అదే అనిత్యములో వీడు తెలుసుకుంటే వాడు జోలికి వెళ్ళాడు అంటే అది అడ్డొస్తుంటే కట్ చేసే అవుతున్న వరస్థాయి అలంకారం చేసుకోవాలనే పని చేయడం కానీ వీడు దేహం ఎలాగైతే నిత్యమో కీర్షపాఠము నిత్యము నఖములు నిత్యము అని భ్రమపడుతూ ఉంటాయి నా దగ్గర ఈ పాఠం జరిగి ఉన్నప్పుడు నేను యూఎస్ లో చెప్తాను ఈ పాఠం ఇదే సెక్షన్ రెండు నెలల పాఠం అప్పుడు ఒక అమ్మగారు నా క్లాస్లో ఉండేవాడు ఆమె హెయిర్ చాలా పుణ్యాస్పదాలు ఆమె హెయిర్ డైట్ వేసుకునే నల్లగా ఉండేది హెయిర్ వాస్తవంలో ఒరిజినల్ నలుపు కాదు క్లాస్ అవుతూ ఉండేది క్లాస్ అవుతూ ఉండేది క్రమంగా పదిహేను రోజుల తర్వాత చూస్తే మీదైనా డౌట్ ఫిట్ ఎందుకంటే ఆమె డైట్ చేసుకోవడం మానేస్తారు తర్వాత నాకు ఉత్తరం దాని పాఠాలు జరిగిన తర్వాత నేను డై చేసుకోవటం మానేస్తాను అది కాకుంట్ పోయింది బికాస్ ఈ దేహాభిమానానికి నిద్రకున్నామని మీరు చాలా చక్కగా నిరూపించారు నేను మానేస్తాను అనవత్తరం దాను ఆ తర్వాత ఆమె అమెరికాలో విధులు పెట్టేసి ఇండియా వచ్చింది సార్ ఇండియా వచ్చి బెంగళూరులో ఒక ఆశ్రమంలో ఉండిపోతున్నారు ఇప్పుడు అంటే కొడుకులు వాళ్ళు ఉన్నారు భర్త లేదు కొడుకులు వాళ్ళు ఉన్నారు వాళ్ళ గంటలు ఏదో పడుతున్నారు కొడుకులు లేదు వాళ్ళు తెల్లారు పిల్లలు వాళ్ళ వాళ్ళ వాళ్ళ సంసారం వాళ్ళు ఇంగ్లీష్తో సో వాళ్ళ ఏదో పెట్టుకోకూడదు అది తెలియని పని కాదు అని ఈ అమ్మగారు వాళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆశీర్వేదమే ఇచ్చేసి ఆమె ఒక ఆశ్రమంలో కూర్చుని బెంగళూరులో కూర్చుని పరిచత్తులు అవి చదువుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు అప్పుడు రెండవ తరం రాశారు మీ చెప్పిన పాఠం వల్ల నేను ఇది పని చేస్తున్నాను అని రెండవ ఎక్కువ వివేకం గల వారు ఇది అనిత్యమో అని గ్రహిస్తారు వివేకం లేని వాళ్ళు దాని మీద నిత్యత్వాభిమానాన్ని పెట్టుకుని ఉంటారు నఖాలు కేశాలు సో నిత్యత్వైన అభిప్రేతనం ఇంతకుముందు అవి ఖండితములు లేవు కట్ చేసుకోకుండా ఉన్నాయి వాటిని పరిష్కారం లేకుండా ఉన్నాయి అంతకుముందు ఉదయరామంలో చూసుకున్నారు చూసుకుంటే అవన్నీ ఆ భూచేడలో దృష్టి కనపడింది నఖాలు పొరుగాటి నఖాలు కనపడ్డాయి ఇప్పుడు లేవు అవి అంతకుముందు ఆత్మగా స్వీకరింపబడ్డాయి వాడు ఛాయ ఆత్మ అంటే మరి అవి ఆత్మే కదా ఇప్పుడు వీడు బాగానే ఉన్నాడు కానీ అవి లేవు అంటే అర్థమే అంటాడు అంటే ఇంతకు ఎక్స్పెరిమెంట్ లో వేటిని ఆత్మగా స్వీకరించామో అవి ఆత్మ కాదు బికాస్ ఐఆమ్ బట్ దే ఆర్ నాట్ దే అది ఆత్మ కాదం అని వీళ్ళు గ్రహించాల్సింది ఉండే కానీ వీళ్ళు గ్రహించలేకపోయారు చిన్నేసు ఇప్పుడు అన్ని కట్ చేసేసుకున్నారండి ఇంతకు ముందు ఖండితం కాలేదు కట్ కాలేదు ఇప్పుడు కట్ చేసేసారు చిన్నేషు దేశాలు చిన్నాలు తర్వాత నఖాలు కోసి పారేశారు అవతర బారేశారు ఇప్పుడు వాటి ఛాయ కనపడుతుందా కనపడదు కనపడకపోతే మీరు సంక్ష్ణం ఏం తీయాలి అతన ఖాదివత్ శరీర శ్యాపి ఆగమాపాయుం సిద్ధం ఒక విశేషణం ఆగమాపాయి అనవ విశేషణం ఇది దీపలో కూడా సో మాత్రా స్పర్శస్తు కంటే శీతోష్ణ సుఖ ఆగమాపాయునో నిత్యాహ నడిపిస్తే ఆగమాపాయున అని ప్రశ్లేషి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ఈ సుఖ దుఃఖాలనున్నాయి వాటి వెంట పరుగులు తీయకు మనిషి సుఖ దుఃఖాల వెంట పరుగులు తీస్తాడు ఎలాగా నాకు సుఖం కావాలి దుఃఖం ఉంటుంది సుఖమే భూయాత్ దుఃఖం మా భూ ఆ ఎందుకంటే సుఖమే భూదాత నువ్వేమో ఎక్సైట్ అయిపోతూ ఉంటావు అది వస్తూనే పోతుంది దుఃఖం మా భూ దుఃఖం మా భయపడుతూ ఉంటావు అది వస్తుంది పోతుంది ఆగమ అపాయన వచ్చి పోయి దాని గురించి ఎక్సైట్ అవడము అనవసరమే భయపడ్డమో అనవసరం ఇది లాజ్ ఒక నేను ఈ కామ్యకర్మ చేసే నాకు ఇంత సుఖమే వస్తుంది దుఃఖం రాదు మీరు పొరపడ్డారు పొరపడ్డారు మరి కామ్యకర్మ చేస్తే ఏమిటవుతుంది కామ్యకర్మ చేస్తే ఏమిటవుతుంది తెలుసునండి సుఖ దుఃఖాలు కొంచెం రీఆర్గనైజ్ అవుతాయి ఎలాగా వీడికి ఈవేళ ఎక్కువ ఈవేళ కొద్ది సుఖం కొద్ది దుఃఖం రావాల్సింది అనుకోండి కామ్యకర్మ చేసింది చేసి అది ఫలించింది అనుకోండి చేసిన ఫలించదు దానికి టైం పడుతుంది ఒకవేళ సిద్ధించింది అనుకోండి సిద్ధిస్తే ఇప్పుడు రావడం ఎప్పుడో రావాల్సిన సుఖం ఇప్పుడు వచ్చేస్తుంది ఎక్కువ మోతాదులో ఇప్పుడు రావాల్సిన దుఃఖం టు దట్ ఎక్స్టెంట్ తగ్గుతుంది అలాగే రిజర్వ్ లో పడుతుంటుంది కాబట్టి ఈవేళ వీటికి ఎక్కువ సుఖం అనుభవించేస్తాడు ఈ ఎక్సైట్మెంట్ లో ఉంటాడు వారం రోజులు అయిపోయితే కామ్యకర్మ యొక్క ఎఫెక్ట్ అంతా తగ్గిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఆ అప్పుడు దుఃఖం నిండా ఫుల్ అది తెలియదు ఒక ఆయన అన్నారు మే నెలలో వర్షం పడిందండి అబ్బా సల్లారిపోయింది హాయిగా చల్లగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము అంటే అలా కంగారు పడకుండా ఎందుకంటే అల్టిమేట్లీ యావరేజెస్ నలభై ఐదు వచ్చింది అనుకోండి నలభై వచ్చింది నలభై ఐదు మీరు దుఃఖపడద్దు కొంచెం ఓపిక పెట్టేయండి అది ఆ మామూలుగా నలభై మూడు రావాల్సింది నలభై ఐదు వచ్చిందంటే మీకు ఆ మేరకి మీకు వర్షాలు బాగా పడతాయి ఆ మేరకి చలి బాగా వస్తుంది ఆ మేర కృష్ణ మీకు వేసవ కాలం కూడా రెండు రోజులు తగ్గుతుంది అది ముప్పై తొమ్మిది డిగ్రీ కూర్చుంది అనుకోండి ఏడాది ఎలా అయింది అది ఇంకా పెరగదు ముప్పై తొమ్మిదే అది ఎండాకాలమో ఏమో కాదో తెలీదు ముప్పై తొమ్మిదే ఉంటుంది జూన్ పది అయినా ముప్పై తొమ్మిదే జూన్ పన్నెండు అయినా ముప్పై తొమ్మిదే ప్రకృతి అంతా హాహాకారాలు పెట్టించారు అయ్య బాబోయ్ ఇంత ప్రొలాంగ్ డ్రైవ్స్ కల్ దేశం సంక్షోభంలో పడిపోతుంది అని స్టాక్ మార్కెట్ అప్పుడు వర్షం పడి ఆ కళ్ళు బ్రేక్ అయింది నేను ఎదుగుతున్నాను పదేళ్ల క్రితం జరిగింది అలాగే ఇటు అల్టిమేట్లీ యావరేజ్ చేస్తావు లేదు టెంపరేచర్లు మేనల్లో తక్కువగా ఉన్నాయని జంతులు వేయాల్సిందేం లేదు ఎక్కువగా ఉన్నాయని కంగారు పడాల్సిందేం లేదు ఇటు యావరేజ్ సో ఇంత మహా యావరేజ్ అవుతాయి దాని గురించి ఇంత బిడ్డ పెట్టుకుని గురించి మేనసులు పెట్టేయటం అనవసరం అది సుఖదు కాల గురించి చెప్పిన సలహా ఈ సలహా మామూలుగా నాకు అలవాటు ప్రకారంగా చెప్పడం అలవాటు చెప్పాను అయిపోయింది ఆ వర్డ్ ఆగమాపాయున ఇప్పుడు నఖములు కేశములు అంటే ఆగమాపాయురా కదా ఇంతకు ముందు బొమ్మలో లేవు ఇప్పుడు బొమ్మలో ఉన్నాయి ఫోటో తీసినప్పుడు ఫోటో తీసాను అనుకోండి ఆ ఫోటోలో లేవు ఫోటోలో ఉన్నాయి అదే ఆత్మ ఆత్మ కాదు అనాత్మ ఎందుకని ఆగమాపాయులు అంటారు కాబట్టి ఏదేది ఆగమాపాయు అది అనాత్మ అని నములు కేశముల ఏద మీరు ఒక నిర్ణయానికి రావాలి వచ్చి దానిని దేహానికి అప్లై చేయాలి దేహము ఆగమ అపాయి వస్తుంది పోతుంది కాబట్టి దేహము ఆత్మయా అనాత్మయా అనాత్మ కాబట్టి ఉదశరాప దృష్టాంతం వల్ల వచ్చే మౌలికమైన కంక్లూషన్ ఏమిటంటే నఖములు కేశములు ఎలాగైతే ఆగమాపాయులు కనుక అనాత్మలో మొత్తం శరీరము ఆగమాపాయు కనుకనే అనాత్మ అని వీడు సంజులు చేయాలి ఇది సిద్ధం శరీర ఆగమాపాయత్వం సిద్ధం అది సిద్ధించేసింది ఎక్స్పెరిమెంట్స్ బట్టి ముదశరావాద దృశ్యమాన అనాత్మత్వం సిద్ధం కాబట్టి కంక్లూషన్ ఏంటంటే ఉదశరావమునందు ఆది శబ్దం చేత అర్థం పెట్టుకుంటే అర్థమునందు కనబడేటువంటి దేహము ఛాయ ఆత్మ కాదు ఆ ఛాయకి నిమిత్తమైన దేహము కూడా ఈ బాడీ బింబము కూడా ఆత్మ కాదు అని సిద్ధం అది సిద్ధించింది తెలుగు చేత నుండి డ్రా చేస్తే ఇన్ఫరెన్స్ అది స్పష్టంగా సిద్ధించింది అంతేకానే ఇప్పుడు మహాత్ములు ఎలా చెప్తారంటే మీరు ఆలోచించండి అయాం అంటారు మీరు అయాం అన్నది మౌలికమైన అనుభవం అయాం నిద్రలేస్తూనే అహమస్మి అనే అనుభవం కలుగుతుంది ఇన్ బింగ్ సో బీయింగ్ అది అనుభవానికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ బీయింగ్ ఏదైతే ఉన్నదో ఈ సత్త అహనస్యమనే సత్త ఏదైతే కలదో ఈ సత్తని దేహమునందు కేంద్రీకరించుకొని కూర్చోవద్దు అది సలహా ఐయామ్ ఈజ్ ఓకే బట్ అయామ్ ది బాడీ ఆర్ ది బాడీ ఐడెంటిఫైడ్ పర్సన్ ఇస్ ఆల్ రాంగ్ డు నాట్ యువర్ బీయింగ్ ఇన్ ది బాడీ అంటే మరి ఎక్కడ ఔట్ సైడ్ ది బాడీ యు హ్యావ్ యువర్ బింగ్ ఔట్ సైడ్ ది బాడీ హౌ దేహము ఎప్పుడు కూడా వివేక పూర్వకంగా దర్శిస్తూ ఈ దేహము ఇది దేహము దాన్ని వివేక పూర్వకంగా ఎప్పుడు కూడా అంటే అది సుఖంగా ఉన్నప్పుడు వివేక దుఃఖంగా ఉన్నప్పుడు ఈ దేహము అంతేగాని నేను దేహము అనే తొరపాటు ఎన్నడూ చేయకూడదు సో ఎందుకంటే దేహం పుట్టింది దిక్కుతుంది దానికి అగమాపాలి తర్వాత మన మీకు ఇంకో రహస్యం ఏమిటంటే మీరు మీరు ఆలోచించండి పెద్దలు సో ఈ పుట్టి దిట్టేటువంటి దేహమునందు నేనెప్పుడైతే నా సత్తని కేంద్రీకరించకుండగా దేహానికి బయట సాక్షిరూపంగా నేను ఉంటాను ఐ డు నాట్ మై బీయింగ్ ఇన్ మై బాడీస్ ఐ హ్యావ్ మై బీయింగ్ అవుట్ సైడ్ ది బాడీస్ దెన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సమ్సార్ల్వ్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మీరు ట్రై చేసుకో ఏ ప్రాబ్లం మీ కదా ఎందుకంటే ఇప్పుడు సపోజ్ డాటర్ ఇస్తే డాటర్ డాటర్ హ్యాసే ప్రాబ్లం ఉంటాయండి సంసారంలో చిద్రాలు లేని ఎవరూ లేడు మహా మహాపురుషులకు కూడా చిద్రాలు ఉంటాయి పెద్ద కూడా ఛదరాలు ఉంటాయి డాటర్ ఏదో డాక్టర్ అనో సన్ననో బ్రదర్ అనో ఏదో అన్నాడు కాబట్టి డాటర్ అన్నాను ఒకటం డాక్టర్ అని వచ్చింది ఎవరి థింగ్ డాక్టర్ హ్యాస్ ఎ ప్రాబ్లం ఇప్పుడు బట్ ఆ ప్రాబ్లమ్ మనం సొల్స్ చేయగలిగితే చేయాలి మన డాక్టరే కానక్కర్లా పక్క వాళ్ళ డాక్టర్ అయినా కూడా ఏం చెప్తే మన చేతిలో ఉంటే చేయొచ్చు చేయాలి కూడా బట్ ది పాయింట్ దిమోషనల్ పెయిన్ ది పర్సన్ సఫర్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే డాటరు అంటే ఎవరి యొక్క డాటరు నేనంటే దేహమునందు కేంద్రీతమైన వ్యక్తిత్వం ఉండాలి ముందు దాన్ని బట్టి నా యొక్క డాటరు దాన్ని బట్టి ఇమోషనల్ వస్తుంది అలా కాకుండా నా యొక్క డాటరు అనే మాట తీసి దేహమునందు కనుక వాడికి అభిమానం లేకపోతే మై డాటరు విల్ నాట్ బి దే యంగ్ లేడీ అని ఉంటుంది లవ్ ఉంటుంది ఎఫెక్షన్ ఉంటుంది అటాచ్మెంట్ ఉండదు ఆ స్థితిలో అవుట్ ఆఫ్ లవ్ అండ్ కంప్యాషన్ ఏం యాక్షన్ చేస్తా యాక్షన్ దిస్ యాక్షన్ ఈజ్ నాట్ దిస్ యాక్షన్ వీ ల్ డూ బట్ దట్ ఇమోషనల్ అటాచ్మెంట్ సరిపోతే ప్రాబ్లం ఈజ్ సాల్వ్ ఈ ప్రాబ్లమ్ ఈస్ విత్ యూ ఇప్పుడు ఒకప్పుడు ఏమవుతుందంటే మీరు ఆశ్చర్యపోతారు డాటర్ బాగానే ఉంటుంది డాటర్ డాటర్ అంటూ వీరు సఫర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు హూ ఈజ్ ది ప్రాబ్లమ్ ది డాటర్ ప్రాబ్లం ఆర్ ఇస్ ఇస్ అటాచ్మెంట్ ఇస్తుంది డాటర్ ప్రాబ్లమ్ ఇది అటాచ్మెంట్ కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అన్నదానికి నేను దృష్టాంతంగా ఏదో చెప్పాను ఈ దృష్టాంతాలు ఎలా ఉంటాయంటే కొంచెం సెంటిమెంట్ ని హత్తు చేసేట్టుగా ఉంటాయి ఎందుకంటే అటాకింగ్ ఫ్యామిలీ సిస్టమ్ ఐ డూ సో ఏదో ఎగ్జాంపుల్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను ఆ టాపిక్ అలాంటిది కాబట్టి దేహాభిమానానికి అతీతంగా మానవుడు నిలిచి ఉండాలి కంటిన్యూ చేద్దాం పూర్ణమాదా